అర్థమవుతోందా వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వెంటిలేషన్ ఏ మనిషి అయితే తన పూర్తి వెంటిలేషన్ భావాన్ని కలిగి ఉంటాడో అతను సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగుంటాడు మీలో కొన్ని బాధలు భావాలు మీతో మీతో కుంగిపోతున్నాయంటే అవే బీపీ షుగరు డయాబీటీస్ అన్ని రావడానికి మెయిన్ కారణం ఏదైనా నోరు విప్పి చెప్పుకోవాలి చెప్పుకోవడానికి మనిషి ఉండాలి కానీ చాలాసార్లు మనం మన పరిధి దాటిపోయి విన్న ప్రతిదానికి రియాక్ట్ అవ్వాలనుకుంటాం నో రియాక్ట్ అవ్వకుండా ఉండగలగడమే స్నేహంలో మొట్టమొదటి లక్షణం నువ్వు అతన్ని బావాన అర్థం చేసుకో అంతవరకే ఆ పాత్రలో నువ్వు జీవించక్కర్లేదు ఎందుకంటే ఆ పాత్ర యొక్క సన్నివేశం ఆ పాత్ర యొక్క కాన్సిక్వెన్సు అతనే ఫేస్ చేయాలి సో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అతని భావాన్ని అర్థం చేసుకుని అతను ఆ సంఘటన నుంచి బయటకు వచ్చేలా తయారు చేయాలి నువ్వు అందరూ దోకద్దు దీన్నే మేము మెడికల్లో కౌన్సిలింగ్ అంటాం empowering the person to make his problems handle himself in his own way tane jeevithani thanu chakka pettine reethilo thanaki tagina bala <laughs> nicchi bayadi pampichirave counseling avthundi nam athanto paata 24 gantalu athin intlo undlem athan samasane mana 24 gantalo theerchinau kaani thana thana samasane theerchukune shaktimantundi matram athani cheyali deenne high empathy antaru ikkada kavalsindi sympathy kaadu saanuputi kaadu meeru vinadam అతనికి ఎన్లైట్మెంట్ చేయడం ఇప్పుడు ఒక ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికి రండి నువ్వు అమ్మాయివే కదా నువ్వు వెళ్ళు అమ్మాయి చెప్పాలి కదా నా వీళ్ళని ఎందుకు పిలిచానో చెప్తాను చూడండి వీళ్ళెవ్వరూ స్నేహితులు కాదు మోస్ట్ బాబు ఇక్కడికి వచ్చాక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ మీరు అనుకుంటున్న స్నేహం షేరింగ్ ఫీలింగ్స్ అనేవి వీళ్ళ ఐదుగురు మధ్యన ఉందా మీ ఇద్దరు మీరు మీరు ఫ్రెండ్సా వీళ్ళెవరు ఫ్రెండ్స్ కారు మనం అనుకున్నాం స్నేహితులు అంటే ఎదుటి వాళ్ళు ఒకరికొకరు సహాయపడాలి ఒకరికొకరు అందించుకోవాలి వాళ్ళకి అవసరంలో మిర్రర్ ఇమేజ్ లా ఉండాలి నాకేం కావాలో తెలియచేయాలి నా అవసరానికి నిలబడాలి ఏదన్నా అంటే ఇంగ్లీష్ కొట్టేసిన ఫ్రెండ్ ఇన్ డీడిజే ఫ్రెండ్ ఇన్ నీడి నాకు అడ్డం పడిపోవాలి వాడే నా స్నేహితుడు అడ్డం పడిన వాళ్ళంతా ఇదే కదా మన కామెంట్ కదా అసలు నువ్వు ఎంతమందికి అడ్డం పడుతున్నావు అవసరమైన అడ్డం అయ్యే టైంలో నువ్వు జంప్ అయిపోతావు మొత్తం మాయమైపోతావు నవ్వు ఐ షో యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ టు యూ ఈ ఐదుగురు మధ్యన చిన్న కమ్యూనికేషన్ టెస్ట్ ఇచ్చి చూపిస్తున్నాను కరెక్ట్ గా ఈ ఐదుగురికి నేను ఒక విషయం చెప్తాను వీళ్ళ ఐదుగురు స్నేహితులు కారు కదా కానీ వాళ్ళ విషయాలు మీకు చెప్తారు ఇప్పుడు మనం అనుకున్న మెరర్ ఇమేజ్ మనం అనుకున్న షేర్ ఫీలింగ్స్ మనం అనుకున్న సేమ్ ఫ్రెండ్ ఇక్కడ కనపడుతుంది వీళ్ళని మనం టెస్ట్ అయిపోయాక స్నేహితులు అందామా వద్దా మీరు నిర్ణయించుకోండి ఇది ఇట్ ఓకే కమ్ ఇట్ రామ్మా మీరు అక్కడే ఉండండి నేను ఒక విషయం చెప్తాను ఆ అమ్మాయిని పిలిచి నువ్వు చెప్పాలి ఇంక ఎవరికీ చెప్పిన ఓకే నేను వస్తున్నప్పుడు మన ఈ రోడ్లో వచ్చాం కదా కింద గేట్ వేసేసి గేట్ వేసుకుంటే నేను అతని దగ్గరికి వెళ్ళి తాళం తీసుకున్నాను తాళం తీసుకుని లోపలి తీసుకొచ్చాను లోపలికి తీసుకొచ్చి అగరత్తి ఇచ్చాను అగరత్తి దేవుడి బొమ్మ పెట్టాను దేవుడి బొమ్మ తర్వాత విశ్వనాథం గారు మాట్లాడారు విశ్వనాథం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను ఓకేనా రైట్ నువ్వు ఇక్కడే వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళమ్మా వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ జరుగుతోంది ఇప్పుడు పంపించాను ఓకేనా ఇది క్లియర్ వాళ్ళిద్దరిని స్నేహితు ఏకాంతాన్ని అందించాను మీరు అనుకున్న ఏకాంతం వాళ్ళిద్దరికి ఇప్పించా వాళ్ళిద్దరు భావాన్ని పంచుకుంటున్నారు ఒకరికొకళ్ళు అన్ని చెప్పుకుంటున్నారు సో రెండో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇది క్లియర్ మనం అనుకున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్ క్లియర్ టు యూ రైట్ నవ్ నువచ్చా ఫ్రెండ్స్ అయిపోయి ఇక్కడ కూర్చో ఇక్కడ ఉన్నాం నా లెటర్ ఈయనకు ఫ్రెండ్ అవుతారా లేదా చూద్దాం ఐఎమ్ జాయినింగ్ ద లింక్ ఫ్రెండ్షిప్ అనేది ఎంత ట్రాన్స్మిటెడ్ గా ఉంటుందో చూపిస్తున్నా మన అవసరం మనం ఉపయోగపడుతున్నామా మన అవసరాలకు ఇతరులు ఉపయోగపడుతున్నారా ఇతరుల అవసరాలకు మనం ఉపయోగపడుతున్నామా దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ ఈస్ లైఫ్ లో పైకొచ్చే ప్రతి గొప్ప వ్యక్తి కూడా ఏకాకై మనం ఎదిగేదాకా ఈ సంఘం మనకు కావాలి మనం ఎదిగిన తర్వాత ఈ సంఘానికి మనం కావాలి అంటారు గురువుగారు ఇప్పుడు కూడా గురుగారు చెప్పే ప్రతి మాట కూడా అదే మనం ఎంత ఎదిగామో ఎంత పెరిగి వచ్చామన్నది కాదు మనం ఈ సంఘానికి ఏమి అందించామంది ఇంపార్టెంట్ సో పైకంటో నువ్వు నిలబడితే నిలబెట్టగలిగితే నువ్వు సంఘానికి ఏదైనా అందించగలుగుతావు కానీ ఎదిగే వరకు మాత్రం నువ్వు ఒంటగానే ఉంటావు అది గట్ మీన్ సో నీ టోటల్ ఎంపవర్మెంట్ అనేది నువ్వు చేసుకుంటావు మీ ఇద్దరు స్నేహంగా మాట్లాడుకున్నా కదమ్మాద అక్కడ ఉండే అప్పుడే చిత్ర మీకు ఇంకో ఫ్రెండ్ పంపిస్తా ఈయన ఆయన ఫ్రెండ్ చేస్తున్నా సిక్చువల్లీ మీ ముందు ఏం చెప్పదండి ఈరోజు నేను జీవితంలో విజయం సాధించాలనుకున్న మనిషి ముందు తనతో తను జీవించడం నేర్చుకోవాలి తన భావాన్ని తను అర్థం చేసుకోవాలి తన ఏకాంతవాన్ని తన నిరంతరత్వాన్ని తనలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తను తట్టుకోగలిగితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇందాక పదకొండున్నరకి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ డే రిఫ్యూజ్ చేశాడని చెప్పి మీకు ఇంకా న్యూస్ వచ్చిందో లేదో లెవెన్ థర్టీకి ఒక అమ్మాయి సూసైడ్ కమిటీ చేసుకుంది బ్యాగంపేటలో అంటే మనుషులు ఎంత స్థాయికి తీసుకెళ్లిపోతున్నారో జీవితాన్ని చెప్తున్నా నేను ఇట్స్ దోస్ షీ స్టడీ ఎంబీఎస్ సెకండ్ ఇయర్ ఇన్ దట్ మహర్షి విద్యా మందిర్ ఇన్ బేగంపేట్ టెన్ థర్టీ కలిసారంట లెవెన్ దాకా ఉన్నారు లెవెన్ కి ఫ్రెండ్షిప్ డే విషయం చెప్తే ఐఎమ్ రెస్పాండెడ్ సో షీ కమిటెడ్ సూసైడ్ నియర్ బేగంపేట టుడే ఇన్సిడెంట్ ముందు తనతో తాను జీవించగలిగితే ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయలేరు కదా నీతో నీకేం కావాలో నీకు తెలిస్తే నిన్నెవరూ ఆడుకోలేరు కదా నీ అవసరం ఏంటో నీ భావేంటో నీ భావోద్రేకం నీకు తెలిస్తే నిన్నెవరూ బలహీనపరచలేరు కదా ఎవరు గురించో అందుకనే పదే చెప్తుంటాను ఎవరి కోసం నువ్వు జీవించట్లేదు జీవితం నీది బతకాల్సింది నీ కోసం నువ్వు ముందు నీ ఏకాంతం వచ్చినప్పుడు నీ లక్ష్యం వేపు ఎంత ప్రయాణిస్తున్నావో అర్థం చేసుకో నీకు దొరికే ప్రతి అవకాశాన్ని నీ జీవితంలో పైకి రావడానికి పునాదిగా నువ్వు ఇటుకలు పేర్చుకోలేకపోతే తప్పేవరిదవుతుంది ఎవరు మనం జనాన్ని నిందించాలి ఎందుకు మనం సంఘాన్ని నిందించాలి ఎందుకు మన కన్న తల్లిదండ్రులు నిందించాలి ఎందుకు మనం ఏమీ లేని చదువుల్ని నిందించాలి చదువు అనేది పుస్తకాల్లో లైన్స్ లో చెప్తుంది నీ విద్యతో నువ్వు దాని బిహైండ్ ది లైన్స్ చదువు కూడా నేర్చుకోవాలి అలా నేర్చుకోగలిగినప్పుడు నీ యొక్క గొప్ప సౌదాన్ని నువ్వు నిర్మించుకోగలుగుతావు చాలా బాగా ఫ్రెండ్షిప్ అయిపోయారు రండి మీరు ఉండండి ఏమీ సంబంధం లేని ఐదుగురు మధ్యన ఒక స్నేహ బంధం ఏర్పరచడానికి ఇచ్చిన చిన్న ప్రయత్నం ఇది ఇందాక మనం అనుకుని అర్ధాలు తీసుకున్న స్నేహం వాళ్ళ మంది ఏర్పడిందా లేదా ఇప్పుడు చూసుకుందాం మనం ఆయన కూడా వచ్చిన తర్వాత ఇది ఓకే నవ్ ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను లాస్ట్ టైం మీ జోక్ చెప్పినట్టున్నాను ఇద్దరు ఫ్రెండ్స్ అడవులో వెళ్తూ ఉంటారు అడవిలో వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు జంగిల్లో ప్రకృతి చూడటానికి అలా అడవిలో నడిచి ఉంటారు సడన్ గా ఎక్కడో చెట్లుంచి సింహం గట్టిగా గాండిస్తుంది సరే పులి గాండిస్తుంది కదా హోమం గాండిస్తుంది గాండించిన వెంటనే ఇద్దరు షాక్ అవుతారు అమ్మో కాసేపట్లో పులి సింహం రాబోతున్నాయి మనం చచ్చిపోతాం ఎలాగానే ఇద్దరు ఒకరి ముఖంలోకి వెళ్ళి చూసుకుంటారు వెంటనే ఒక సీరియస్గా పక్కన బ్యాగ్ ఇలా ఓపెన్ చేసి అందులోంచి రీబాక్ షూస్ తీసి ఇలా ఇలా కట్ చేసుకుంటాడు రెండో విడవాడిని అడుగుతాడు అక్కడ పులి వచ్చేస్తంటే నువ్వు రీబాక్ షూస్ కట్టుకుంటే పులి రీబాక్ షూస్ ఏంటి అంటే పులికి రీబాగ్ షూ శక్తి ఉండదా ఏంటి చచ్చిపోతావు కదా నువ్వు ఏం తెలియదే అట్లరా అంటాడు అప్పుడు ఆ రీబాక్ షూస్ కట్టుకున్నవాడు ఏమంటాడు తెలుసా నేను రీబాక్ షూస్ కట్టుకున్నది పులికి దొరకడం గురించి కాదు నీకంటే ఒక అడుగు ముందుంటే చాలు నీకంటే ఒక స్టెప్ ముందు నేను అంటే పుల్ నిన్నట్టుకుంటది పులి నిన్నట్టుకుంటే నన్ను నట్టుకోదురే బతిపోయినట్టుగా నా మొత్తం శత్రువు నువ్వే అరగటి నేను బూట్లు కట్టుకునేది నీకంటే ఒక అడుగు ముందు ఉండడానికి మాత్రమే పులి నుంచి రక్షించబడ్డానికి కాదు మరి అంతవరకు ప్రకృతి ఆనందంగా అడవులో ఉన్న వీళ్ళిద్దరూ పులిగా నింపుతాడాల ఎందుకు మారిపోయారు మిర్ర ఇమేజ్ తెలుసుకోవాలి మనం నేను వీళ్ళకి చిన్న స్నేహం గురించి ఒక టెస్ట్ గా ఇస్తూ గురువు గారికి ఇచ్చిన కంటిన్యూషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ని టచ్ చేసుకుంటూ టాపిక్ చెప్తున్నా మీకు ఏం జరిగిందండి గట్టిగా చెప్పండి మేము మాట్లాడుతుందంటే ఎన్ని గంటలకి వచ్చాము ఇక్కడికి ఏం నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి సార్ అని చెప్పాడు కొత్త ఇక్కడ ఏం నేర్చుకున్నాం మా పేర్లు అడుగు కదా మనం ఇక్కడ క్లాస్ ఇప్పుడు క్లాసు ఎన్ని గంటలకి తెచ్చారు మనం ఇలా ఏం నేర్చుకున్నాము నువ్వేం నేర్చుకున్నావు నేనేం నేర్చుకున్నాము అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అనేటువంటి విషయము నేర్చుకున్న ఏదైనా మనం నేర్చుకున్నది అమౌంట్ లో పెద్ద గల స్వచ్ఛత కావాలి అనేటువంటిది నేర్చుకోవాలనేది ఉద్దేశం అంతే తలుపు తీసుకొని వచ్చి లోపల అగర్వతి వెలిగించి విశ్వనాథ్ సార్ గారు క్లాస్ చెప్పారు తర్వాత నెహ్రూ సార్ గారు క్లాస్ చెప్తున్నారు అసలేంటా సరే వచ్చారు గేట్ దగ్గర కీజ్ తీసుకున్నారు కీజ్ తీసుకుని పైకి వచ్చారు వచ్చి డోర్ ఓపెన్ చేసి తర్వాత అగరత్ వెలిగించారు తర్వాత వచ్చి క్లాస్ చెప్పారు అది అయిపోయాక మళ్ళీ క్లాస్ చెప్పారు ఇది నేను ఈమెకి చెప్పాను ఈ ఏం చేశారు ఈయన అసలు నా పేరు కాని విశ్వనాథన్ సార్ పేరు కాని అగరత్తులు కాని తాళం కాని గేట్ గాని ఏమో ఉందా అసలు ఏదో నేర్చుకోవాలంటే ఈయన తిని అంటే మనం ఎన్ని చెప్పిన వాళ్ళు వాళ్ళకి నచ్చిందే చెప్తారు ఇది క్లియర్ ఎక్కడ ఏర్పడుతుందండి స్నేహం ఎక్కడ ఏర్పడుతుందండి దగ్గరికి తీసుకుని అమ్మ ఐదే వాక్యాలు చెప్తాను అని ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయి చెప్పాను నువ్వు చెప్పిన ఐదు ఇక్కడ ఉన్న నలుగురులో ఎవరైనా చెప్పారా ఏంటడా ప్రాబ్లం కమ్యూనికేషన్ గ్యాప్ ఇది లేకుండా ఉండడమే స్నేహం అందుకే మహాత్మా గాంధీ అంటారు ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ మై సైలెన్స్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్ నా మౌనాన్ని అర్థం చేసుకోలేని నువ్వు నా మాటలేం అర్థం చేసుకుంటావు అందుకే పెద్ద పెద్ద కౌదులు రాస్తారు మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనంతో ఏమైనా చెప్పచ్చు ఇప్పుడు చెప్పండి పదాలు పాటలు లెక్కలు కావాలా గంటల ధరబడి సెల్ ఫోన్ లో ఫ్రీ చాట్లు కావాలా స్కైప్ లు వైపు కావాలా అక్కర్లేదు కదా ఫ్రీ చాట్లు ఫ్రీ ఎస్ఎంఎస్లు అక్కర్లేదు కదా ఉన్న రెండు నిమిషాల్లో వీళ్ల మధ్య ఏర్పడేటువంటి స్నేహం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టే జీవిస్తారు కానీ పక్క వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారు ఆమెం చెప్పారు ఆమె చెప్పింది ఆమె ఏం చెప్పారు ఈమెకి నచ్చినట్టు చెప్పింది ఈమెం చెప్పారు అసలు కాపీ కట్ పేస్ట్ లేకుండా ఈయన సొంతంగా ఈయన ఇష్టం ఈయన చెందాడు ఈయన చెప్పిందని ఈయన రచనా సంస్కృతి కలిపాడు ఆ రచనకి ఈయన కల రంగు ఇచ్చి ఆయనకు చెప్పాడు అసలు ఈ చెప్పిన దానికి ఇక్కడికి ఏ సంబంధం ఏమా ఉందా లేదు గట్టిగా చెప్పు లేదు కారణం మళ్లీ కమ్యూనికేషన్ అంటారీ సో ఎవడు ఎవరిని వినడు ఇది ఫస్ట్ పాయింట్ వినగలగడమే స్నేహంలో కొత్త మొదటి పునాది వినండి మీ పక్కన కూర్చున్న వాళ్ళ మాట వినండి ఎవరేం చెప్పినా వినండి వింటూనే ఉండండి అందుకు ముందు ప్రాక్టీస్గా మిమ్మల్ని మీరు వినండి మీరు ఏకాంతంగా కూర్చుని మీ మనసు ఏం చెప్తుందో వినండి మీకు ఏం కావాలో వినండి ఏం చేయబోతున్నారో వినండి తప్పకుండా మీ మాట మీరు వింటున్నారు కాబట్టి ఒక్కసారి కమిట్ అయితే మీ మాట వింటారు ఇజ్ ఇట్ క్లియర్ ఎందుకంటే కమిట్ అయింది ఎవరు అర్థమైందా ఈ నలుగురు కూడా వినడానికి కమిట్ అయి బయటికి వెళ్ళలేదు ఫస్ట్ విషయం సో నీతో స్నేహంలో జాయిన్ అయ్యి నీ దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి కూడా నిన్ను వినాలని ఇష్టపడ్డావు ఇష్టపడితే అదే కాపీ కట్ వేసిన జరిగి ఉండేది తనకి నచ్చినట్టే తను జీవించాలనుకుంటాడు నువ్వు చెప్పింది ఏదో వింటాడు అప్పుడు ఓన్లీ సానుభూతే కలుగుతుంది తప్ప సింపతి ఏర్పడుతుంది తప్ప ఎంపతి ఏర్పడదు ఎంపతి ఏర్పడాలంటే అతని భావాన్ని భావోద్రేకాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాని అతని బూట్లో మనం కాళ్ళు పెట్టకూడదు లక్ష్యం నీది సాధించాల్సింది నువ్వు బతకాల్సింది నువ్వు జీవించాల్సింది నువ్వు ఇజ్ క్లియర్ టూ ఆల్ ఇట్ క్లియర్ టూ ఆల్ థ్యాంక్ యూ చెతున్నానంటే చాలా సార్లు మన లక్ష్యాలు మన పక్క వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటాను నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి వచ్చావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలి దాని మార్గం ఏంటి దాని లక్ష్యం ఏంటి దాన్ని తీసుకోవాల్సిన గ్రాఫ్ ఏంటి దానికి ఉన్న ఏంటి అని నువ్వు నీ జీవితం గురించి నిర్ణయించుకున్నట్లయితే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ నీ స్నేహితుడువి నువ్వే అవుతావు ప్రతి క్షణం నీకు నువ్వే అభినందించుకోవచ్చు అలా కాని పక్షంలో నీ చుట్టూ ఎంత మంది స్నేహితులున్నా కూడా నీకు నువ్వే శత్రు అవుతావు నిరంతరం ఒంటరిగా చ ఆ పని ఉండాల్సింది చ ఆ తప్పులేం చేయకుండా ఉండాల్సింది అని నువ్వు నిన్ను తిట్టుకుంటుంటే నీకు శత్రుగా నువ్వే మారుతుంటే నీ చుట్టూ ఎంత మంది స్నేహితులున్నా నీకు ఆనందం ఉంటదా బాధ ఉంటదా సో ఫస్ట్ నీకు నువ్వు ఫ్రెండ్గా మారడం నేర్చుకో ఇజ్ ఇట్ క్లియర్ ఏ మనుషులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరులకు నువ్వు చెయ్యొద్దని ఒక మహానుభావుడు చెప్తాడు సో ఏ విషయం అయితే ఇతరులు చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో ముందు ఆ విషయాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం నేర్చుకో అబద్దం చెప్పకు సత్యం నే పలుకము ఎస్ అబ్సల్యూట్ లిము ఎప్పుడు తప్పులు చేయమాకు ఏ తప్పు చేయమాకు తప్పు లేని వారు తమ తప్పు లేరు తప్పు చేస్తాం కానీ తప్పు చేయడం తప్పు కాదు చేసిన తప్పుని తెలుసుకుని పాఠం నేర్చుకుని మరెప్పుడు చేయకపోవడమే గొప్పతనం అదే గొప్ప గొప్ప వ్యక్తుల లక్షణం మహానుభావులు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా మంది అబద్ధాలు చెప్పారు తప్పులు చేశారు కానీ దాన్ని రిపీట్ చేయనివ్వలేదు ఏ తప్పు నీతో రిపీట్ చేస్తోందో ఆ తప్పుతో నీకు స్నేహం పెరుగుతోందనమాట ఏ తప్పును నువ్వు మళ్లీ రిపీట్ చేయలేదో ఆ తప్పు నువ్వు స్నేహానికి దూరంగా పెట్టావన్నమాట తప్పులతో స్నేహం చేసేవాడు తప్పులతోనే జీవిస్తాడు తప్పులతోనే మరణిస్తాడు చివరికి తప్పుగా చరిత్రలో మిగిలిపోతాడు అర్థమవుతోందా అర్థమవుతోందా అని ఘటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఓ చిన్న తలకతను తీసుకుని అసలు గత ఐదు సంవత్సరాలుగా నేను చేసిన తప్పులేంటి అని ఒక లిస్ట్ వేసుకోండి ఇది ఎందుకు చెప్పానంటే ఐదు సంవత్సరాలు అంటే చాలా చేసి ఉంటాం సార్ రోజుగా పదవ యాభై అంటారు కాదు ఏ తప్పుల వల్ల నీ జీవితంలో ప్రభావితం జరిగిందో అవి ఐదు సంవత్సరాల దాకా జరిగిన తప్పులు లిస్ట్ వేసుకోవాలి ఆ తప్పులు కానీ ముప్పై కంటే పైన నువ్వు మారుతున్నావు అర్థం ముప్పై కంటే తక్కువ ఉంటే మారడం నీకు ఇష్టం లేదని అర్థం దీన్ని అనలైటికల్ థింకింగ్ టెస్టింగ్ సెంటర్ అంటే ఐదు సంవత్సరాల నిడివి కాలంలో నువ్వు చేసిన తప్పులు నీ జీవితాన్ని ప్రభావితం చేసిన తప్పుల్ని నువ్వు లిస్టు చేయగలగాలి ఆ లిస్టును ముందు నువ్వు అనలైజ్ చేయగలగాలి ఆ తప్పుల సంఖ్యను గుర్తించగలగాలి ఇందులో చిన్న చిన్న విషయాలు తీసుకోకండి ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విషయం చిన్నతనంగా కనబడుతుంది ఎల్కేజీఏ అబద్దం చెప్పడం అనేది సరదా అయితే యువనలో అబద్దం చెప్పడం అనేది జోక్ అయితే వృద్ధాప్తంలో అబద్దం చెప్పడం అనేది అవసరం అవుతుంది సో మీరు ఆ స్థితిలో ఐదు సంవత్సరాల్లో మీరు వెళ్లిన సంఘటన అక్కడ ఆ సంఘటనలో ఆ అబద్దం అవసరం ఉందా లేదా లేదా ఆ తప్పు మీరు చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అందు ఒక అనలైజ్మెంట్ చేసుకోండి ఆ తప్పులు ఇస్తే వేసుకోండి చాలా వరకు తప్పులు మీ ప్రమేయం లేకుండా మీ పక్క ద్వారా కానీ సంఘం ద్వారా కాని పరిస్థితుల ద్వారా కానీ జరిగితే వాటిని ఇంటూ పెట్టి పక్కన పెట్టండి Where you are the question, where you are the central force, Please tell them to be aware of it. Do you understand? Are you getting it? If you have any customer's work, you have to test, test a self-relancement. You have to test a test. You have to test a test. If you have any test you have to test, you have to test a test in the test. You have to test a test in the test. సో నాకు ఇచ్చిన సమయం అయిపోయింది గురువుగారు చెప్పారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నెహ్రూ గారు ఒక చిన్న ప్రయోగం చేసి మొట్టమొదట వ్యక్తిని తీసుకెళ్లి చెప్పినేమిటో తనకు ఆ వ్యక్తికి తెలుసు తప్ప మిగిలిన ఇక్కడ కూర్చున్న వాళ్ళకెవరికి తెలియదు ఒక్కొక్కరిని పంపించడం వల్ల ఏ టు బి బీటు సింది తిరిగి చెప్పిస్తూ ఉన్నప్పుడు ఈని నైనా నువ్వేం విన్నావో చెప్పు అని చెప్పని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ రివర్స్ లో మనకు ఐదుగురు చెప్పారు అప్పుడు మనకు అసలు తెలిసిందేమిటంటే మొట్టమొదట విన్నటువంటి అమ్మాయికి ఆయన ఏం చెప్పారు అన్నది ఆవిడ బహుశా అదే చెప్పుండవచ్చు అని మనం అనుకోవాలి ఆ రెండో వ్యక్తి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఏం విన్నారు ఏం గ్రహించారు ఏం చెప్పారు అన్నది మనకు ప్రయోగాత్మకంగా మనకు కనబడింది నేను మీకు ఉపయోగపడే కొన్ని సాధారణ అంశాలు ఇందులో నుంచి చెప్పాలనుకుంటున్నా ఒక ఐదు పది నిమిషాలు నేను చెప్తాను ఆ తర్వాత మన మారుతికిరణ్ గారు ट्रेषन अंटे मनस्सा ध्यान तो केंद्रीक सामर्थ्युटे पौरपाएद जो लेकिन अंतरा गापते जरिया उंग యూ సీ వాట్ యు వాంట్టు సీ యూ హియర్ వాట్ యు వాంట్టు హియర్ అనేటువంటి శబ్దాలు అనేటువంటి వాక్యాలు ఆలోచనలు సాహిత్యంలో మనకు కనబడతాయి అంటే ఏంటంటే నీవు ఏది చూడాలనుకుంటున్నావో నీకదే కనబడుతుంది అంటే అక్కడ ఉన్న వాస్తవం కాకుండా అక్కడ ఉన్న నిజం కాకుండా నీ మనస్సులో నీవు ఏది చూడాలని సంకల్పిస్తున్నావో అదే నీ కంటికి కనబడుతుంది అని రెండవది యూ హియర్ వాట్ యు వాంట్టు హియర్ అని అంటే నీవు ఏది వినాలని అనుకుంటున్నావో అదే నీకు వినబడుతుంది తప్ప ఎదుట వ్యక్తి అవస్థపడి చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నది నీవు గ్రహించవు అని చెప్పని అర్థం ఇక్కడ వినటం మనకు ఒక అలవాటు లేని కార్యక్రమం వ్యూఆర్ ఇంపేషంట్ తొందర నువ్వేదో చెప్తూ ఉంటే నాకు తెలీదా అనే చులకర భావం మన గురించి మనకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎదుటి వ్యక్తి గురించి ఉన్నటువంటి చులకర భావం ఈ విషయ గురించి ఇంతకన్నా పెద్ద కాన్సన్ట్రేటెడ్గా పట్టించుకోవాలా అనేటువంటి భావం ఉదాహరణకి ఐదు నిమిషాలు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది అనుకోండి అనుకోండి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఒక ప్రశ్న నాకు చెప్పారు నేను చెప్తాను నువ్వు వస్తావా ఎంత జాగ్రత్తగా వింటాం మనం బహుశా ఎక్కువ జాగ్రత్తతో వింటామని అనుకుంటున్నాను నేను ఎందుకంటే క్వశ్చన్ పేపర్ లీక్ కదా అది కనుక ముందు తెలిస్తే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవుతావు రెండు మార్కులు నాలుగు మార్కులు ఎక్కువ వస్తాయి కదా అది మన ఆలోచన రైట్ అంటే మిగిలిన అన్నింటికి ఇంత జాగ్రత్తగా ఎందుకు వినము అందుకని కమ్యూనికేషన్లో కొందరు పెద్దలు ఏం చెప్తారంటే పే అటెన్షన్ లిజన్ యాక్టివ్ లిసనింగ్ ఈజ్ నెసెసరీ ఎంత బాగా వింటారో అంత బాగా మాట్లాడగలుగుతారు కేవలం మాట్లాడటం అంటే మాట్లాడటమే అని అనుకున్నట్టయితే దీని పునాదులు ఇక్కడ ఉన్నాయని రెండింటికి సంబంధాలు ఇక్కడ ఉన్నాయని గ్రహించినప్పుడే యూ విల్ బికమ్ ఎ బెటర్ స్పీకర్ దట్ హౌ పిగ్డ లాంగ్వేజ్ శబ్దాలు పదాలు మనం చిన్నప్పుడు వినటం నుంచి గ్రహించినందువల్ల ఆ తర్వాత ఎప్పుడో మూడు మూడేళ్లు వచ్చేసరికి అప్పటికి శబ్దాలన్నీ గుర్తుంచుకునే పదాలు పలకటం మనం నేర్చుకున్నాం అంటే ముందు ఏ నేర్చుకున్నాం వినటం అప్రయత్నంగానే రెండు చెవులు ఇచ్చాడు దేవుడు దేవుడు మామూలుగా చెప్తూ ఉంటాను కళ్లకు కనురెప్పలు ఇచ్చినటువంటి భగవంతుడు చెవికి చెవిరెప్పలు ఇవ్వల కళ్లకు కనురెప్పలిచ్చింది వద్దనుకుంటే కళ్ళు మూసుకుంటే చాలు కనబడదు చెవికి చెవిరెప్పలు ఎందుకు ఇవ్వలేదు చచ్చినట్టు విను వినదగునెవరు చెప్పినా అది యు మే అగ్రి డిజగ్రీ రిజెక్ట్ యాక్సెప్ట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ విను విన్న తర్వాత నాకు నచ్చదు నీతో అస్సలు ఏకీభవించను అది వేరే సంగతి కానీ వినటం దగ్గర మాత్రం పలచనతనము చులకనతనమో వద్దు అనేటువంటిది ప్రధానమైన అంశంగా మనం గుర్తుంచుకోవాలి అందుకని ఎవరైతే మాట్లాడటాన్ని అభివృద్ధి పరుచుకుందామని అనుకుంటున్నారో అంటే ఈ మాట్లాడటం వెనుక ఆలోచనను అభివృద్ధి పరచుకుందాం అనుకుంటున్నారో ఈ మాటకి ఆలోచనకి ఉన్న సంబంధం వెనుక వినటం జాగ్రత్తగా వినాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళు తమ సామర్థ్యాలకు నైపుణ్యాలకు పదును పెట్టుకోగలుగుతారు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఇప్పుడు ఇందాన నెహ్రూ గారు బాగా మాట్లాడారు అవునా సైకాలజీ అది ఆయన నేను ఏదో కాస్త ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా నా అంచనా ప్రకారం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో విన్నట్టే భావిస్తాను అవునా కాదా లేదు సార్ టెన్ కూడా మా మనసు ఇక్కడ లేదు ఎక్కడో ఉంది అని ఎవరన్నా అనుకుంటే చేతులు పెట్టచ్చు ఓ టు ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో విన్నారు కదా నిజానికి ఇంత కాన్సన్ట్రేషన్ సెవెంత్ క్లాస్ నుంచి గను ఉన్నట్టయితే మీరు ఇప్పుడు ఉండేవాళ్ళు మీకు అర్థమైందా అప్పుడు తెలియదు కాన్సన్ట్రేట్ చేయటం అంటే ఏమిటో అప్పుడు దాని ప్రాముఖ్యతను చెప్పలేదు దాని విధి విధానాలు చెప్పలేదు మనస్సు చెదరకుండా అట్టి పెట్టుకునేటువంటి ఫోకస్డ్ అటెన్షన్ తెలియదు తెలియని కారణం చేతి ఏమైంది మనస్సు అటు ఇటు ఇటు అటు పోయేది అటు ఇటు అటు పోయినటువంటి మనస్సు డిఫ్యూజ్ అయ్యేది డిఫ్యూజ్ అయినందువల్ల ఫోకస్ లేదు ఫోకస్ లేనందువల్ల స్పష్టత లేదు స్పష్టత లేనందువల్ల మనస్సు కేంద్రీకరించలా కేంద్రీకరించినందువల్ల సరిగ్గా వినలా వినలేదు కాబట్టి అర్థం కాలేదు అర్థం కాలేదు కాబట్టి గుర్తుండదు గుర్తుండదు కాబట్టి తక్కువ రాశాము తక్కువ రాశాం కాబట్టి అంతే యావరేజ్లో ఉండిపోయాము ఇది ఇందులో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి చర్య ప్రతిచర్య అందుకని ఇప్పటి నుంచైనా జీవితంలో దీని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి దీన్ని లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పని చెప్తారు మనస్సును నిలపండి సరే యోగా ధ్యానం ప్రాణాయామం చేస్తే అది కాస్త అభివృద్ధి చెందుతుంది అని అంటారు అది వేరే విషయం ఇంకేదన్నా మెథడ్స్ కూడా ఉంటే ఉండవచ్చు మనస్సును ముందు దృష్టి పెట్టి నిలపండి చూస్తే జాగ్రత్తగా చూడు వింటే జాగ్రత్తగా విను ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలోచించు వాసన చూస్తే ఇది మంచో చెడో గులాబీ వాసనో మల్లె వాసనో గుర్తించగలగాలి నేను అంతటి జాగ్రత్త ఎప్పుడైతే మనస్సుకు మనం నేర్పిస్తామో ఇందులో చిన్న రహస్యం ఒకటి ఉంది గ్రహించే కళ్ళు చెవులు ముక్కు నోరు స్పర్శ ఈ ఇంద్రియాలన్నీ మనస్సుకు సబార్డినేటే కానీ సుపీరియర్ కావు మనసు చెబితేనే ఇవి ఉంటాయి మనస్సు డైరెక్ట్ చేయకపోతే ఇవి అలా ప్రవర్తించవు అందుకని మనస్సు పైన అదుపు ఉంటే వీటి నుంచి మనం సమీకరించే సమాచారము విశ్లేషణ జ్ఞానము ఇవన్నీ కూడా చక్కగా మన మనస్సులోకి ఉపయోగపడేలా ఏర్పడతాయి సో అందుకని ముందు మైండ్ మీద ఇప్పుడు నిజానికి చెప్పినప్పుడు ఏదో ఉదాహరణకి చాలా ఒక్క వాక్యం ఆయన చెప్పాడు అనుకోండి ఐదుగురు టకటక అదే వాక్యం రిపీట్ చేసి ఉండేవాళ్ళు ఒక మిస్టేక్ వచ్చి ఉండేది కాదు ఆయన ఒక ఐదు వాక్యాలు చెప్పారు నిజానికి అవి పెద్ద క్లిష్టమైనటువంటి విషయాలు కావు రెండు గంటలకు ముందు మేము వచ్చాము తాళాలు తీసుకున్నాము తలుపులు తెరిచాము ఇక్కడ తలుపులు తెరిచాము అవరుతి వెలిగించాను యువభారతి అమ్మవారి ఫోటో అక్కడ పెట్టాము పెట్టిన తర్వాత ఉపన్యాసం మొదలైంది ఇంతే ఆయన చెప్పింది దీనికి చిలవలు పలువలు కలుపుకున్నారు మనం మీకు అక్కడ అర్థం అవుతుంది కవిత్వం ఎక్కడొచ్చింది వాట్ ఐ వాంట్ టు యాడ్ ఈ కవిత్వ ధోరణులు సృజనాత్మకతకు అవకాశం ఉండవచ్చు వేరే ఇంకో కార్య రంగంలో అవకాశం ఉంటుంది కానీ చదువుపై ధ్యాస పెట్టినప్పుడు చదివింది ఒకటి రెండు సార్లకే నాకు గుర్తుండిపోవాలి నేను ఎప్పుడంటే అప్పుడు గుర్తుకు రావాలి ఎప్పుడంటే అప్పుడు నేను పరీక్షలో వ్రాయగలగాలనేటువంటి జాసతో మనిషి కనుక ఈ దృష్టి నిలపకపోవడం పెద్ద శాపం అవుతుంది లర్న్ టు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ అదేదో పాత సినిమా నాకు గుర్తు రావటంలా శుభలేఖ సుధాకర్ అందులో ఓ పాత్ర పోషిస్తాడు మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అటు ఇటు నడుస్తూ లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో అంటాడు వాడు ఇంకో మాట వాడు నోట్లోంచి రాదు ఎన్నిసార్లు లాంగ్ లాంగ్ ఎగో ఆ తర్వాత లాంగ్ లాంగ్ ఎగో ఏదో ఉండాలి కదా ఆహా లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో అని ఉంటాడు ఈ అంటే ఏమిటి మనం ఎలా చదువుతున్నాం మనం మనస్సు నిలపకుండా చదివితే సమయం వృధా కదా ముందు మనస్సు నిలపడానికి ప్రార్థన చేసుకుని చదవండి అందుకని పెద్దలా రోజుల్లో దేవునికి దండం పెట్టు ఓ అగ్రత్తి వెలిగించుకో నేను ఎందుకోసం ఈ శ్రమ పడుతున్నాను హాయిగా క్రికెట్ ఆడుకోవచ్చు సినిమా చూడవచ్చు రోడ్డు మీద తిరగవచ్చు కానీ పరీక్షలో కనుక పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తే జీవితంలో సుఖం పొందాలి ఆనందం పొందాలనే ధాస ఉన్నందువల్ల అందుకని నేను చదువుతున్నాను ఓహో ఇది బాగా చదివితే అది వస్తుంది చదవకపోతే అది పోతుంది ఇప్పుడు నీకు ఏరిపోయింది ఈక్వేషన్ వై యూ షుడ్ డూ వాట్ యు ఆర్ డూయింగ్ What you are sacrificing and what you are likely to get. What is the exchange value? You have favour of 100 rupees. <laughs> you become a купatist. You will be able to lose material. In the same time of the parties. You will cannot just do the purchase. It's not true for anyone. But if it is a this責任 then you do the 환enschaft for customers more than everything you do is more difficult to account. Why? We make them here. We have everything they show. We have a whole larger range. We keep coming down. ఎలా ఒకటి కదిలిస్తే రెండోది కదలాలి దాన్ని అవసరం వచ్చినప్పుడు అర పేజీలో రాయాలా ఆరు పేజీలు రాయాలా సైమల్టేనియస్లీ ఎబిలిటీ టు కండెన్స్ అండ్ ఎక్స్పాండ్ తృప్తికరించగలగటం వివరించి వ్యాఖ్యానించగలగటం ఈ సామర్థ్యాలు విద్యార్థి దశలో లేక ఈ పోటీ పరీక్షలకు కూర్చుంటున్నటువంటి వాళ్ళకి అవసరమవుతాయి అని చెప్పని అనిపించింది అందుకని నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన కొంత యాడ్ చేశారు ఆయన చెప్పిన దానికి నేను కొంత యాడ్ చేశాను అవునా దీనికి ఒక్కొక్క పాయింట్ చెప్పి ముగించేస్తాను సిలబస్ ని సాధారణంగా చాప్టర్స్ కిందనో యూనిట్స్ కింద డివైడ్ చేస్తారు నేరుగా చాప్టర్లు ఉండొచ్చు లేక యూనిట్లు కనుకుంటే ఒక్కొక్క యూనిట్ ని కొన్ని చాప్టర్స్ కింద రెండో మూడో చాప్టర్స్ కింద డివైడ్ చేస్తారు రెండవది ప్రతి చాప్టర్ ని కొన్ని పారాగ్రాఫ్స్ కింద సాధారణంగా డివైడ్ అయి ఉంటుంది బాగా వ్రాసినటువంటి పుస్తకం అయితే మెయిన్ హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్సు సబ్ హెడ్డింగ్స్ సబ్ సబ్ హెడ్డింగ్స్ ఇలా ఒక స్ట్రక్చర్ ఏర్పడి ఉంటుంది అలా కాకుండా హలో మని తనకిష్టం వచ్చిందంతా రాసుకుంటూ పోయినటువంటి వ్యాసాలు కనుక అయినట్టయితే ఈ స్ట్రక్చర్ ఉండదు ఇంగ్లీష్ పుస్తకాలలో ముఖ్యంగా బ్రిటిష్ పుస్తకాలలో కనబడేటువంటి స్ట్రక్చరు అమెరికన్ పుస్తకాలు కొంత వైవిధ్యాన్ని పాటిస్తాయని చెప్పి నా నమ్మకం అమెరికన్ పుస్తకాల్లోనూ స్ట్రక్చర్ ఉండవచ్చు ఇంగ్లీష్ పుస్తకాలలోనూ స్ట్రక్చర్ ఉండవచ్చు ఈ స్ట్రక్చర్ ఉదాహరణకి మీరు అంటే మీరు ఆ స్ట్రక్చర్ ఏడో తెలుసుకోవాలనుకుంటే ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్లు పబ్లిష్ చేసిన ఏదైనా ఒక పుస్తకం సెకండ్ హ్యాండ్లో కూడా రోడ్ల మీద ఫుట్ పాత్ల మీద దొరుకుతుంది హిస్టరీను ఎకనామిక్స్ అలా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తో పుస్తకం తీసుకుని చూడండి కరెక్ట్ గా వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ టూ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ పాయింట్ థీమ్ ఏమిటి సబ్ థీమ్ ఏమిటి సబ్ సబ్ థీమ్ ఏమిటి అందులో వన్ టూ త్రీ లేమిటి స్ట్రక్చర్ తో డెవలప్ చేయబడినటువంటి స్టడీ మెటీరియల్ అది అలాంటి స్టడీ లో చదవటం వల్ల స్ట్రక్చర్ చేసుకోవటం తేలికవుతుంది స్ట్రక్చర్ చేసుకోవటం తేలికైతే ఉదాహరణకి ఇందులో ఐదు పాయింట్స్ ఉన్నాయి నాలుగు గుర్తు వస్తున్నాయి గుర్తుకు రావటం రాదు మొదటిది రెండోది మూడోది మర్చిపోయినట్టున నాలుగు ఐదు గుర్తున్నాయి నాకు అనేటువంటి ఒక ఫోకస్డ్ మళ్ళీ పిన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్కి అవకాశం ఏర్పడుతుంది ఒకటి రెండు ఐదు ఉన్నాయని తెలుసు ఆరు ఏడు లేవు ఒకటి రెండు గుర్తొస్తున్నాయి నాలుగు ఐదు గుర్తొస్తున్నాయి మధ్యలో ఐదు గుర్తుకు రా మధ్యలో మూడవది గుర్తుకు రావటం లేదు ఏం చేయాలనేటువంటి ఒక తలంపు మనకు ఏర్పడుతుంది అంటే అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది రివిజన్ ఈజీ అవుతుంది రివ్యూ ఈజీ అవుతుంది రిమెంబరింగ్ ఈజీ అవుతుంది రీకాల్ ఈజీ అవుతుంది ఊరికే కూర్చుని గంట సేపు చదివారు కదా కొంచెం చదివారు ఇన్ని పేజీలు ఐదో ఆరో ఎనిమిదో పదో ఆ విషయ కాఠిన్యతను బట్టి చదివారు చదివి కాదు కూర్చుని అయిపోయింది గంట సేపు చదివింది ఐదు నిమిషాలలో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడే అలా మన బుర్రలో గుర్రం తిరుగుతుందన్నమాట అలా ఒకటికి రెండుకు మూడుకు నాలుగు సార్లు ప్రతి మూడు నాలుగు రోజులకి ఐదు రోజులకో పది రోజులకో కనుక మీరు రివైజ్ చేసుకోగలిగినట్టయితే రీఎన్ఫోర్స్మెంట్ ఏర్పడి మీ ఆలోచనలు మీకు మరింకింత లేక తెలుసుకున్న విషయాలు మరికింత గుర్తుండే అవకాశాలు ఏర్పడతాయి అది అందులో లాభం నిజానికి మీరు ఖర్చు గంటలు అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఇది ఎక్కువ ఉపయోగాన్ని మీకు తీసుకురాగలగాలి తీసుకొస్తోందా అన్నది ప్రశ్న ఇప్పుడు పడవలుంటాయి నదిలో రోయింగ్ అని అంటారు టెడ్లు కరెక్ట్గా వేస్తే నువ్వు ఖర్చు పెడుతున్న శ్రమకు తగ్గ ఫలితంతో ముందుకెళ్తుంది ఈ తప్పుగా వేస్తే ఎనర్జీ ఖర్చు అవుతుంది పడవ ముందుకెళ్ళాలి శ్రమ పడుతున్నావు ఎనిమిది గంటలో పది గంటలో చదువుతున్నావు ఎలా చదవాలో తెలియక పొరపాట్లు చేస్తున్నావు ఇందాక నేను వెబ్సైట్ పేరు చెప్పాను డబ్ల్యూడబ్ల్యూ అందులో ప్రొఫెసర్ వి విశ్వనాథం అని సెర్చ్ చేశాక స్టడీ స్కిల్స్ అధ్యయన నైపుణ్యాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది సందర్భాన్ని బట్టి ఉపన్యాసం తెలుగులో ఉండొచ్చు ఇంగ్లీష్ తెలుగు కలిపి ఉండొచ్చు లేదు ఇంగ్లీష్లో ఉండొచ్చు ఒకసారి వినేయండి లేదు అది ఇంకోటి చెప్తాను రాసుకోండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడుందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్క్రిప్ ఎస్ సిఆర్ఐ స్క్రిప్ డా వెళ్లి విశ్వం విఐఎస్ డబ్ల్యూఏఎం విశ్వం అంటే చుక్క కులు స్టాప్ అనమాట వంగపల్లి a జిఏ పిఏ డబల్ ఎల్ నేను ఆగాను ఏం రాస్తారు ఇప్పుడు ఇప్పుడు నేను డబల్ ఎల్ చెప్పి ఆగా ఇప్పుడు ఏం రాస్తారని అడిగా వై రాస్తామని చెప్పటం తెలిసిన వాళ్ళు చెప్పే కరెక్ట్ సమాధానం ఐ రాస్తామని చెప్పటం తెలియని వాళ్ళు తొందరపడే సమాధానం మీరు ఏం చెప్తే అది రాస్తామనేవాళ్ళు అది మూడో సమాధానం అర్థమైందా వై రాయండి ఐ రాకండి విఎఎన్ జిఏ పిఏ డబుల్ఎల్ వై అవునా ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ చుక్కలేందు పెడుతున్నావు మధ్యలా నే చెప్పిన్నా లేని చుక్కలేందుక ఉన్న చోట చెప్తినీ లేనప్పుడు ఎందుకు రాసుకుంటావు అనవసరంగా ఆడ నువ్వు అని అనుకుంటే ఇప్పుడు వినటం నీకు అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా నీకు ఇదే సంగతి నేను చెప్పానా ఇప్పుడు విశ్వం డాట్ అని చెప్పా ఆయన ఫోర్ మరి ఇదే క్యాగ్ కింద సెర్చ్ కమాండ్ ఇస్తే నో రిజల్ట్స్ బాగుండస్తుంది ఓహో వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారన్నమాట జాగ్రత్త ఓ వస్తువును పట్టుకుని జాగ్రత్తగా వస్తే ఆ సర్వరు మనకు ఆనందం అవునా తీసుకొచ్చి హిట్లేటి హాఫ్ ప్లేట్ ఇటు కొన్ని సినిమాల్లో చూపిస్తారు అట్లా విసిరేస్తే కరెక్ట్ గానే పడవచ్చుగా సంగతి బాగా అదృష్టం పోది కాదు ఎంత చిరాకనిపిస్తుంది మనకి others find it out very easily whether you are having that discipline or indiscipline people want in this world disciplined people disciplined minds and disciplined decisions kramashikshana to kodukunnatvanti vyaktulu ee prapanchani kavali ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు నీకు ఆ క్రమశిక్షణ ఉందా లేదా అని ఆలోచించి తన ప్రశ్నల ద్వారా గ్రహించడానికి ప్రయత్నించి నీ సామర్థ్యాన్ని తాను వేసిన అంచనా ప్రకారం ఇద్దం ఉద్యోగం బాగానే ఉన్నట్టున్నారు అని అనుకుంటాడు లేదా పనికొచ్చే మెటీరియల్లా లేదు పక్కన పెట్టేసేయి అని చెప్పని అనుకుంటాడు అందుకని మీరు మిమ్మల్ని గమనిస్తూ జీవించండి మీ సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ జీవించండి రే పొద్దున అమ్ముడు పోయే సొరకాయ అవ్వాలి తప్ప అమ్ముడు పోని సొరకాయ కాకూడదు మనం వీ మస్ట్ బీ కేపబుల్ ఆఫ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ యూస్ఫుల్ వాల్యూబుల్ అండ్ ఎంప్లాయబుల్ పరికొస్తారు నమ్మవచ్చు సామర్థ్యం ఉంది అని అనిపించుకుని జీవితంలో ప్రవేశం చేయాలి అంతే తప్ప వదిలే అనే మాట అనిపించుకోకూడదు అని చెప్పండి రైట్ శుభం నమస్కారం మారుతికిరణ్ గారు విషయమేమిటో వినవచ్చా మీరే చెప్తారు స్నేహమేరా జీవితం అని ఓ పాట ఏదో ఉన్నట్టుంది కదా పాపులర్ పాట మారుతికిరణ్ గారు కూడా స్నేహం గురించి మాట్లాడతాను అని చెప్పని అన్నారు చెప్పడానికి కారణం ఏమిటంటే పరోక్ష యూ మస్ట్ బీ యువర్ గుడ్ ఫ్రెండ్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వై షుడ్ ఎన్ ఎల్స్ కన్సిడర్ యూ యాజ్ యూ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ మీరే మీకు మంచి స్నేహితులు కాలేకపోతే ఈ ప్రపంచంలో ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు తమ మంచి స్నేహితులుగా పరిగణించవలే అది ఇందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అవునా మారుతికిరణ్ గారు జ్యుడిషియల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ లో తర్వాత బాగా పుస్తకాలు చదువుతారు బహుశా నేను అనుకుంటాను నా జన్మలో డెబ్బై రెండేళ్లలో నేను చదివిన దానికన్నా ఓ ఐదారు రెట్లు ఎక్కువ ఆయన పదిహేను ఇరవై ఏళ్ళలో చదివేస్తుంటారు ఎందుకంటే ఆయన అదే పని చేస్తారు నేను వేరే పనులు చేస్తుంటాను కాబట్టి తప్పట్టడంలో ఆయన చదివినందుకు అసూయ కాదు ఆయన ఇన్నెందుకు చదివాయని కోప్పట్టడం కాదు కాబట్టి మన అదృష్టం కొద్ది ఆయన ఆ చదివిన దాంట్లో నచ్చిన కాస్త రాసుకునో లేక వచ్చి మనతో పంచుకుంటాడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను ఆయన నేర్చుకోవడానికి కదా పాయింట్ అది కాదు జాగ్రత్తగా వింటే అవన్నీ చదవలసిన అవసరం లేకుండానే దక్కుతాయని అది నిజమం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్ష పెద్దలకు నా నమస్కారాలు ఫ్రెండ్షిప్ని సరిగా అర్థం చేసుకోవటం లేదేమో అన్న అనుమానం చాలామందిలో తలెత్తుతూనే ఉంది అది గురి ఈరోజు ప్రత్యేకంగా మన కోసం వచ్చింది ఫ్రెండ్షిప్ అంటే ఏంటని చెప్పేసి నెహ్రూ గారు చాలా సార్లు అడిగారు చాలా మంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు కొటేషన్లు నేను విపరీతంగా సేకరిస్తుంటాను రాస్తుంటాను జనాలకు చెబుతూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి కొటేషన్ బహుశా మీ అందరికీ నచ్చుతుందనుకుంటాను A friend is a person, a friend is a person who knows the song of your heart, who knows the song of your heart and he will sing it back to you when you have forgotten the word, sir. A friend is a person who knows the song of your heart and he will sing it back to you ఈవెన్ యు హ్యావ్ ఫర్గాటన్ ది వర్డ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు మనసు అదోరకంగా ఉన్నప్పుడు నీ కష్టం ఏమిటో తెలుసుకొని నీ అవసరాలేంటో తెలుసుకొని నేనున్నానంటూ అర్ధరాత్రైన అబగా వచ్చి క్రెడిట్ కార్డు నా దగ్గరుంది ఇబ్బంది పడద్దు నీ భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళదాం పదా khane waadu gopame if you don't spend at least some time with you in a day You will be missing a wonderful person on this planet. Take it granted. What I am saying is that You are asking for questions now. You are asking for questions now. You are asking for your Atma-sakshana and Nyayasthan. If you are going to be a park, you are going to be a park. If you are going to be a place, లేకపోతే ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని అసలు నీ గురించి నువ్వు విశ్లేషించుకున్నావా నీ గురించి నువ్వు మాట్లాడుకున్నావా నీకు ఎన్నో లక్ష్యాలుంటాయి అవి ఎంతవరకు వస్తున్నాయి అసలు ఈ మధ్యకాలంలో నోటి దురుసుగా ఎవరినన్నా ఒక మాట అన్నావా అన్న తర్వాత అలా ఎందుకన్నా అని అనుకున్నావా అసలు నువ్వంటే ఏంటి అని ఎప్పుడన్నా మీతో మీరు ఏకాంతంగా మాట్లాడుకోనట్లయితే ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు కోరుకుతున్నారని అర్థం కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది అది ఇకపోతే మానవ జీవితం ఎందుకు అతలాపుతలం అవుతున్నది అని ఒకసారి ప్రశ్న తలెత్తినప్పుడు ఒక గురువు గారు దీనికి ఒకటే ఒక వాక్యం చెప్పారు మానవుడు నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి వాడి జీవితం అతలాకుతలం అయిపోతున్నది నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా ఉండటం కాదు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని క్రియేట్ చేస్తూ నీలో నువ్వు గనక చేసుకున్నట్లయితే నీలో లోపాలు కొన్ని బయటకు వస్తాయి దాన్ని ఎలా సవరించుకోవాలి అన్న విషయంలో నీకు కొంత ఊతం దొరుకుతుంది ఈ పొరపాట్లు నేను చేసి ఉండకుండా ఉంటే బాగుండేది కదా అని అప్పుడప్పుడు మనసు నీకు తట్టి చెప్తూ ఉంటుంది కాబట్టి మనందరం రోజుకు ఒక నిమిషాలు కనీసం నిద్రపోయే ముందైనా ఆ రోజును విశ్లేషించుకొని ఈ పొరపాట్లు చేసాం కానీ కొత్త విషయాలు తెలుసుకున్నాము ఈ పొరపాట్లు చేసినప్పుడు కాబట్టి ఇంకా ఈ పొరపాట్లు చేయొద్దు అని మీలో ఉన్న మీరు చూసుకొని మీ మిత్రుణ్ణి తట్టి లేపండి ఎందుకంటే మీలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి లేడు అంతర్గత పర్సనాలిటీ బాహ్యకర్త పర్సనాలిటీ మీలాంటి టోను ఉన్న వ్యక్తి భూమి మీద లేడు మీలాగా ఆలోచించే వ్యక్తి ఈ భూమి మీద లేడు మీలాగా నవ్వగలిగిన వ్యక్తి మీలాగా మాట్లాడగలిగిన వ్యక్తి భూమి మీద లేడు మీరే అంటే భగవంతుడు ఒక డిఫరెంట్గా పంపించేశాడు సో యూ హ్యావ్ టు షో ద డిఫరెన్స్ యువర్ డిఫరెన్స్ టు ది సొసైటీ దాని గురించి ఆలోచిస్తూ ఉండండి వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ మీ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కొన్ని మంచి మంచి వాక్యాలు మా వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఈ రూమ్ను వదిలిపోయే ముందు మీకే అనిపిస్తూ ఉంటుంది ఎస్ ఐ హన్ అలాట్ ఐమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని ఒక ఫీలింగ్ రావాలి ఇంకపోతే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు బయలుదేరాలంటే ఎప్పుడైనా బయలుదేరచ్చు మీరు బయలుదేరాలి అని అనుకుంటే మీరు ఎప్పుడైనా బయలుదేరచ్చు కానీ మీరు ఇంకొకళ్ళతో కలిసి బయలుదేరాలంటే అతను వచ్చేదాకా ఆగాలి గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఒక కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్గా కోరిలేట్ చేస్తూ ఇంకొకటి చెప్తాను చోటు చదివా నేను జ్ఞాని ఎప్పుడు ఒంటరే ఒక జ్ఞాని ఇంకొక జ్ఞాని లాగా ఉండాలని అనుకోడు భగవంతుడు మనల్ని డిఫరెంట్గా సృష్టించాడు అంటే ఎవ్వరూ అనుభవించని సమాజానికి అందజేయని ఒక జ్ఞానం మనలో విటి పంపించాడు అది తెలుసుకోవాలి జ్ఞాని ఎప్పుడు ఒంటరే ఒక జ్ఞాని ఎప్పుడు ఇంకో జ్ఞానిలా ఉండాలనుకోడు ఉండాలని అనుకుంటే ఏమైతాడు మొదట ఎవరైతే ఉంటాడో ఇతను రెండో వాడు అవుతాడు జ్ఞాని కాడు ఆ గ్రేట్ అతనికే వెళ్తుంది మీరు చూడండి సంగీత రంగంలో నాటక రంగంలో ఉపన్యాసరంగంలో ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో నిష్ణాతులను చూసాం మనం ఎవరి పంద వాళ్ళది వాళ్ళలాగా ఇంకోళ్ళు ఉన్నారా లేదు వాళ్ళ ఆలోచన వేరు జీవనశైలి వేరు కాబట్టి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ నిజంగా గనక మీరు మీరంటే ఏమిటో ప్రూవ్ చేసుకోగలిగితే సెంటు పర్సెంట్ మళ్ళీ ఎక్కడా రాజీ లేదు ఒక నిష్పత్తి లేదు ప్రూవ్ గనక చేసుకోగలిగితే సెంటు అండర్లైన్ యువర్ డిఫరెంట్ మైండ్ దీనికి ఏం చేయాలంటే మీతో మీరు మాట్లాడుకోవాలి సామాజిక పరిస్థితులు మారుతున్నాయి ఇప్పుడు భౌగోళికంగా కూడా మార్పులు వస్తున్నాయి రాజకీయాల్లో కూడా మార్పులు చేసు చోటు చేసుకుంటున్నాయి టూకీగా చెప్తున్నాను ఇవాళ ఇక్కడ ఉండవలసిన వ్యక్తులు రేపు ఉండకపోవచ్చు ఒక మంచి వాక్యం చెప్తాను ఇది కూడా మళ్ళీ కొటేషనే నేను ఇదారైన ఒక చిన్న సంఘటన కూడా చెప్తా ఇది ఫ్రెండ్షిప్కి రిలేటెడ్ మళ్ళీ అదేంటంటే రాసుకోండి ఎక్కడైనా సరే మీరు అతికించుకోండి సింపుల్ సెంటెన్స్ అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ దారిన వస్తావో రావో ఈ ప్రాంతాన్ని వదిలిపోయేటప్పుడు లేకపోతే ఒక మహాయజ్ఞం చేసేసి ఆ ఊరు వదిలిపోయినప్పుడు లేకపోతే ఒక మాంచి ఉపన్యాసం ఇచ్చి నీ కారులో నువ్వు కూర్చొని వాళ్ళందరికి బయచెప్పి వెళ్లేటప్పుడు జనాలు అనుకోవాలి వాహ్ ఎంత సందేశం ఇచ్చాడు రా వ్యక్తి అని మనలో ఏదో కదలాల్సింది కదిలింది మనకి తెలియదు మనలో బలా కానీ మనలో ఏది కదలాలో అది కదిలించాడు ఇక మన యజ్ఞం ఇప్పుడు స్టార్ట్ అయిందని వాళ్ళు అనుకోవాలి అందుకనే అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ ఈ దారిన వస్తావో రావో ఈ మా ఈ సెంటెన్స్ చెప్తూ ఉంటే నాలో కూడా ఒక విధమైన ఉద్వేగము కంపనం కలుగుతుంది అంటే సమాజానికి అంత గొప్ప మిత్రుడుగా ఉండటం కోసం మనం మనతో ఎంత నిజాయితీగా ఉండాలో ఆలోచించండి ఫస్ట్ నీలో నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు సమాజానికి మంచి మిత్రుడు కాదలవు ఆరేళ్ల క్రితం మూడున్నరేళ్లు మలక్పేట గవర్నమెంట్ క్వార్టర్స్లో ఫ్యామిలీ లేడీస్కి ఎక్స్క్లూసివ్గా నేను యోగా చెప్పా క్వార్టర్స్ అన్నీ కొట్టేస్తున్నారు మెట్రో రైలు కోసం అని మాకు నోటీసులు ఇచ్చేశారు ఒకరోజు ముందు చెప్పేసి అమ్మ మూడున్నర సంవత్సరాలు అయింది తెల్లవారుజామున ఐదింటికి మొదలైతున్న క్లాస్ ఆరింటికి అయిపోతున్నది ఆరింటికి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లలకి బాక్సులు సరిది స్కూల్కి పంపించాలి ఈ మధ్యకాలంలో ఎన్నో విషయాలు నేను చెప్పాను మీకు ఒక యోగా చెప్పలేదు వ్యక్తిత్వ వికాసం కూడాను మేళవించి చెప్పాను ఇంకా రేపటి రోజు ఇలా ఉండదు రేపటిదే ఆఖరి క్లాస్ అని చెప్పంగానే ఆ గృహిణులందరూ కూడాను వాళ్ళకి వాళ్ళందరూ ఫోన్లు చేసుకొని మా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి నలభై ఎప్పుడు పాతిక మంది ఇరవై మంది వస్తారు ముప్పై మంది వస్తారు కానీ ఆ రోజు అరవై మంది వచ్చారు చివరి రోజు కిరణ్ గారిని చూడాలి ఆ రోజు ఏం చెబుతారో వినాలి అని చెప్పేసి నాకు మంచి మాటలు ఎప్పటిలాగే చెప్పాను ఆ రోజు యోగా క్లాస్ నడవల కానీ అందులో ఒక పెద్ద ఆవిడొచ్చి నా కాడకు నమస్కారం పెట్టింది వరుసగా ఇరవై మంది నమస్కారం నా కళ్ళు నీళ్ళు తిరిగాయి నేను మొదటగా నమస్కారం పెట్టిన అమ్మాయిని అడిగా ఆమెను అడిగా నేను ఏమై ఎందుకు ఇంత పనిచేశావు నువ్వు నాకంటే పెద్దానే కదండి ఇట్లా కాదండి మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఒంటికే పరిమితమైన మేము మాకు కొత్త ప్రపంచాన్ని చూపెట్టారు కొత్త కొత్త కథలు చెప్పారు కొత్త కొత్త కొటేషన్లు రాశారు బోర్డు మీద మేము క్లాసుకు రాకపోతే ఇవాళ కిరణ్ గారు ఏం చెప్పారని వేరే వాళ్ళని కనుక్కునే పరిస్థితి మాకు కల్పించారు కానీ ఈరోజు మీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి మటుకు ఒకటే ఒక కొటేషన్ అండి నాకు మొదట్లో అర్థం కాలా నిన్న కూడా అర్థం కాల క్లాస్కి వచ్చిన తర్వాత అర్థమైంది అంది ఏంటమ్మా కొటేషన్ అంటే ఇదే మాట చెప్పింది అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ దారిన వస్తావో రాబో మిత్రుడుగా ఇంకో మిత్రుడికి కానీ సమాజానికి కానీ ఆ ట్రాన్స్లో తీసుకెళ్లగలిగి ఉండాలి మనం సమాజానికి ఆరేళ్లు గడిచిపోయాయి అందరికీ నేను గుర్తుగానే ఉన్నాను వాళ్ళల్లో ఎవరికన్నా వివాహం పిల్లలకి జరిగినప్పుడు నన్ను పిలిపించేవాళ్ళు నేను వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అందరూ దగ్గరికి తిరిగి ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారా సార్ అని పలకరిస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఇంకొక నలభై ఏళ్ళు బతకచ్చు ఎనభై ఏళ్ళు రావచ్చు కానీ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని వాళ్ళ మనస్సులో మూడున్నర ఏళ్లలో నేను క్రియేట్ చేసి ఫ్రెండ్షిప్కున్న గొప్పతనం అటువంటిది భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి మిత్రుడు ఎంత అవసరం చాలా మంది చెప్తుంటారు మిత్రులు లేని జీవితం నూనె లేని జీవితం లాంటిది సాక్షి లేని కేసు లాంటిది అనేదో చెప్తూ ఉంటారు బాగుంటాయి వెంటానికి సూర్యుడు భూమికి ఎంత అవసరమో సూర్యుడు రాలేదు వారం రోజులు అదే పనిగా వర్షాలు కురిచాయి ఇంట్లో తలుపులు తీస్తే చాలు ముక్క వాసన తడిసిన బట్టలు ఆరలేదు దోమలు జ్వరాలు వచ్చాయి డాక్టర్లకు బిజినెస్ పెరిగింది సూర్యుడు రాలే ఇదే పరిస్థితి కొనసాగితే అసలు ఒక నెల రోజులు సూర్యుడు ఎర్ర లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు నేను రానన్నాడు కిరణజన్య సౌక్యర్యం జరుగుతుందా పూలు పుష్పిస్తాయా ఫలాలు వస్తాయా అసలు మానవాళ్ళు ఏమిటి ఎక్స్టింక్ట్ కాబట్టి భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమంత అవసరమో మిత్రుడు రూపంలో గుర్తుపెట్టుకోండి మంచి మిత్రుడుగా ఉండటానికి ఏం చేయాలి మనము అంటే వాడి మనసులోకి పరకాయ ప్రవేశం చేయగలిగితే ఒక జీవితం ధన్యమైపో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ చాలా గొప్ప రోజు ఇంకపోతే నీకు తెలిసా లేదో టెన్సింగ్ నార్కే అండ్ ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ పర్వత నిర్వహించారు అయితే టెన్సింగ్ నార్కే ముందు చనిపోయాడు ఎడ్మండ్ హిల్లరీ మిగిలి ఉన్నాడు ఎడ్మండ్ హిల్లరీ ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఒక గొప్ప చిన్న ఇన్సిడెంట్ ఉంది చాలా ఎత్తుకి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళటం ఒకడు పైకి వెళ్ళి ముందు మేకు కొడతాడు అందరికి తాళ్ళిళ్ళ కట్టి ఉంటాయి వాడు పైకి వెళ్ళిన తర్వాత వీడిని రెండో వాణి లాగుతాడు ఒక స్థితికి పోయేటప్పటికి ఆక్సిజన్ బాగా తక్కువైపోయింది పుస్తకంలో రాశారు నోరులో తెడొచ్చేసి ఇట్లా ఉమ్మేస్తే చాలు అది కిందకు పడే లోపల మంచు మంచు అయిపోతున్నది ఉమ్మి కూడా ఆ పరిస్థితుల్లో ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ కొన్ని వేల అడుగుల ఎత్తుకెళ్లిన తర్వాత ఆ ఉన్న మేకు ఊడిపోయింది ఎడ్మండ్ హిల్లరీ కిందకి జారిపోయాడు ఒక అందడు వంద అడుగుల కిందకి వెంటనే టెన్సింగ్ నారికే అతని బలాన్నంతా ఉపయోగించి పట్టుకున్నాడు కానీ చెప్తూనే ఉన్నాడు హిల్లరీ వదిలే వదిలే చనిపోతే చనిపోయా నుంగుమాయికి పైకి వెళ్ళిపోవడాడు అంటే ఒకటే మాట అన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి రికార్డు కోసం కాదు నీ కోసం నేను నా కోసం నువ్వు ఇంతకాలం బతికా రికార్డు కాదు నా ప్రాణం పోయినా సరే నేను లాగుతా నేను అని చెప్పి జాగ్రత్తగా కింద మెట్టుకి ఎక్కి అక్కడ మళ్ళీ ఇంకో మేకొట్టి ఈ తాడును దానికి బిగించి కట్టి పైకి లాగి ఇద్దరు అనుకోకుండా పైకి వెళ్ళి జెండా పాతారు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటున్నప్పుడల్లా ఇద్దరికి కూడా కళ్ళనీళ్ళు వచ్చే విట ఫ్రెండ్షిప్ మహాభారతంలో కూడా చూడండి అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది కర్ణుడిది విలువిద్య ప్రదర్శన జరిగింది కర్ణుడు బ్రహ్మాండమైన విలువిద్యను ప్రదర్శించాడు అర్జునుడి గుండెల్లో భయం చోటు చేసుకుంది ఇదేమిటి రా పరిస్థితి కానీ కానీ నువ్వు సూతపుత్రుడి కాబట్టి నీకు క్వాలిఫికేషన్ లేదు అని చెప్పి రిజెక్ట్ చేసే పరిస్థితుల్లో అంగరాజ్య పట్టాభిషేకం చేస్తాడు దుర్యోధనుడు వచ్చి కారణం ఏమైనా కావచ్చు కానీ చివ్వరిదాకా ఏ ప్రలోభాలకి లొంగకుండా ప్రాణమిచ్చి యుద్ధంలో సర్వశక్తులు ఒడ్డినవాడు కర్ణుడు కృష్ణుడు కూడాను ఒక స్టేజ్లో వచ్చి చెప్తాడు ఒకటే మాట అంటాడు నా స్నేహాన్ని పంచినవాడు జీవితాన్ని ఇచ్చినవాడు పది మందిలో పరువు నిలిపినవాడు కాబట్టి ఈ దేహము ఈ ఆత్మ ఈ ధైర్యము ఈ ప్రజ్ఞ అన్ని కూడాను దుర్యోధనుడికే దాసోహం చేస్తున్నానని చెప్తాడు ఎంత గొప్పగా ఆయన స్నేహాన్ని నిలబెట్టాడంటే మనందరికీ తెలుసు కర్ణుడు లేనిదే భారతం లేదు అది ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్ అందరు అనుకుంటుంటారు కష్టాలు ఉన్నాయి మనందరికీ అని చెప్పేసి కష్టాలు కష్టాలు కష్టాల్లో కల్లా అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా అందరికీ ఉన్నాయి కష్టాలు కష్టాల్లో కల్లా అతిపెద్ద కష్టం అంటే ఆ కష్టం తర్వాత ఇంకా కష్టం లేదు ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మిత్రుడు అనేవాడు లేకపోతే అంతకంటే కష్టం లేదు కష్టం వచ్చింది ఎవ్వరూ లేరు చెప్పుకోవడానికి కనీసం చెబితే బాధన్నా సగం తగ్గుతుంది అని అనిపించినప్పుడు చెప్పుకుందాం అని చెప్పి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయ్యుండు ల్యాండ్లైన్ చేద్దామా కరెంట్ పోయి ఉంటుంది బయటికి పోదామా కుండపోతా వర్షం తీరా పోదామా మధ్యలో పోతే బండి పెట్రోల్ లేక ఎంత విపత్కరమైన పరిస్థితి కష్టాల్లో కల్లా అతిపెద్ద కష్టం ఏంటంటే నాకు కష్టం వచ్చింది మిత్రమా నువ్వు ఆర్చలేకపోయినా తెరచలేకపోయినా పర్వాలేదు నా కష్టం విను అనే పరిస్థితి లేనప్పుడు అంతకన్నా మించిన కష్టం లేదు అటువంటి కష్టంలో చీకటిలో వెలుగులాగా కాగడా పట్టుకొని నేనున్నాను మిత్రమా అని ముందుకు నిలబడినప్పుడు కంటింబడి నీరు ప్రేమ రూపంలో ధారాపాతంగా కారిపోతా ఆ విధంగా మనం ఫ్రెండ్గా ఉండడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్ అన్నవాడికి ఓ లక్షణం ఉంటుంది అదేంటంటే మంచి ఉంటే వాడు మందిలో చెప్పేస్తాడు ఆ ఫ్రెండ్కి వాడిలో మంచిగనక ఉంటే వాడు మందిలో చెప్పేస్తాడు కానీ చెడు ఉంటే పక్కకు పిలిచి చెవులో చెప్తాడు అది ఫ్రెండ్ యొక్క లక్ష్యం పొగిడే శత్రువు కన్నా vimarsinche mitrudu gopavadu gurtu pettukondi sit with me when i am angry sit with me when i am angry talk with me when i am sad pray for me when i am dead but don't talk with me when i am as long as i am alive Don't forget to talk with me when I am alive. I am angry. What is that? Sit with me when I am angry. What do you think of the way you are? No. You are angry. You are angry. No. Talk with me when I am sad. Don't worry about the pain. Don't worry about the pain. కష్టాలు కట్టలుగా వచ్చేసినప్పుడు సలహా ఇవ్వర్ మీ బెన్ ఐఎమ్ డెడ్ నేను చనిపోయినప్పుడు నా పక్కన కూర్చొని విలవిలా విలపించు బట్ డోంట్ ఫర్ గెట్ టు టాక్ విత్ మీంగ్ అలా నేను బతికున్నీ రోజులు నాతో మాట్లాడటం మర్చిపోవద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ చిన్న ఇన్సిడెంట్ ఒకచోటి చదివాను ఘోరమైన తప్పు చేశాడు ఊరిశిక్ష వేశారు హైకోర్టులో అపీలు ఓడిపోయాడు సుప్రీంకోర్టులో అపీలు ఓడిపోయాడు గవర్నమెంట్ నుంచి డేట్ వచ్చింది బలా రోజు అతను ఊరిదీయాలని తెల్లవారుద నాలుగున్నరకి లేపారు మిత్రమా రేపొద్దున నీకు ఊరిదీస్తున్నావు మిత్రమా నిన్ను ఊరిదిస్తున్నాం నీకు ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఊరికేమన్నా అంటే చెప్పుకోని జైలు వెళ్ళి లేపితే అతను అన్నట్టు ఒక అడ్రస్ చెప్తాను అసలు దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి పర్మిషన్ తీసుకున్నారు పది మంది పోలీసులు వచ్చారు పోలీస్ జీబులో ఎక్కించుకున్నారు ఆ వ్యక్తిని తీసుకెళ్లారు ఆరింటికి ఆ అడ్రస్ చెప్పిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి తలుపు కొట్టాడు తలుపు కొట్టిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి భార్య వచ్చింది ఇతన్ని చూసి ఒక్కసారిగా ఒక విధమైన భయానికి గురై వెంటనే లోపలికి వెళ్ళి భర్తకి చెప్పింది వాళ్ళ అనతనొచ్చాడండి ఇరవై ఏళ్ళ తర్వాత ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు కనుక పోలీసు జీగు పోలీసులు ఉన్నారు వెంటనే కళ్ళు నిలుపుకుంటూ వచ్చాడు ఇద్దరు రెండు నిమిషాలు మౌనంగా నిలబడిన తర్వాత కాళ్ళకు నమస్కారం పెట్టి కావలించుకుని ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడంటే అతను ఒక ప్రైవేట్ వ్యక్తి ఇతను ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఇద్దరు కలిసి బిజినెస్ ప్రారంభించారు గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకూడదు చెక్ పవర్ ఉండదు కాబట్టి ఇతను ఏం చేశాడంటే అతనికి మొత్తం సర్వహక్కులు ధారా దత్తం చేశాడు భార్య మేడలో కూడా అమ్మి పెట్టుబడి పెట్టాడు దీన్ని అవకాశంగా తీసుకుని ఒకరోజు లెక్కలు అడగడానికి వచ్చినప్పుడు ఆ మిత్రుడు ఈ మిత్రుడు అడడానికి చెనపడతా చెప్పాడు అకౌంట్స్ ఏమన్నా కావాలంటే అకౌంటెంట్ దగ్గర చూసుకో నీకు నెల జీతం మాత్రమే ఇస్తున్నాను వెళ్ళిపో అతను నిర్మించుకున్న అతను డెవలప్ చేసుకున్న కంపెనీ నుంచే షాక్ గురై అతను అనాథలాగా బయటికి నడవలసి వచ్చింది కుళ్ళు కుతంత్రంతో అతను చేసిన మోసం ఆ అరాచకాలతో ఎంతో డబ్బు సంపాదించాడు ఒక చోట దొరికిపోయాడు చివరికి ఊరిశిక్ష పడింది జీవిత చరమాంకంలో ఆలోచించాడు భార్య గుర్తుకు రాలే సలహా ఇవ్వచ్చు కదా భార్య ఇవ్వాల పిల్లలు గుర్తుకు రాలే ఎవరు గుర్తుకు రాలే కానీ మోసం చేయబడిన మిత్రుడు గుర్తుకొచ్చి కొద్దిసేపట్లో నా ప్రాణం పోతుంది నాకు ఉరి కానీ మోసం చేసిన మిత్రుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకొని పర్వాలేదు అని వాడంటే చాలు నేను తృప్తిగా చచ్చిపోతాను అని ఒక విధమైన ఆత్మ పరిశీలన అతనిలో జరిగి అతన్ని పట్టుకొని ఏడుస్తాడు అతని తర్వాత అతను నిజాయితీ వ్యక్తి కాబట్టి అతను బాగానే ఎదిగాడు ఇతను లోపలికి పోయాడు కాబట్టి జీవిత చర్మాంగంలో ఎప్పుడు కూడా మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి మనల్ని ఎవరైతే మోసం చేశామో వాళ్ళందరూ గుర్తుకొస్తారు కాబట్టి స్నేహాన్ని తెంచుకోవడం చాలా సులభం అని ఆ స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం ఇది ఒక చోట చదివాను కాబట్టి మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను ఒక గొప్ప ఫ్రెండ్కి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఒక గొప్ప ఫ్రెండ్కి ఉన్న ముఖ్య లక్షణం అంటే మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం వచ్చింది ఇటువంటి రోజులు మనకు వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదో కొన్ని మాట్లాడుకుంటాం గొప్ప లక్షణం మీరు నిజంగా ఫ్రెండ్ అని అనిపించుకోవాలంటే ఆ ఫ్రెండ్కున్న ముఖ్య లక్షణం ఏంటంటే ఫస్ట్ యు హ్యావ్ టు లిసన్ మీరు ఎంత ఎక్కువ ఇతరులు చెప్పేది వినగలిగితే మీరు ఆ వ్యక్తిని అంతగా గౌరవించినట్టు అందుకనే చూడండి ఎప్పుడైనా మీకు కూడా మిత్రులు ఉంటారు చాలామంది ఒక మిత్రుని చూసుకోండి ఓ లిస్టు ఒకడు మొదట్లో వస్తాడు కదా వాడికి ఉన్న క్వాలిటీ ఏంటి తెలుసా వాడు నువ్వే చెప్పినా వింటాడు ఫస్ట్ అస్సలు వింటాడు ఓపిక్గా వాడు వింటే తప్ప నీ మనసుకి హత్తుకోలేని సలహా ఇవ్వలేడు వాడు వాడు సగం వింటే వాడు మళ్ళీ ఎక్కడో లిస్టులో అడుగుని పడిపోతాడు వాడు బాగా విన్నవాడే మొదటి మిత్రుడు కాబట్టి అన్లెస్ యూ లిజన్ టు అదర్స్ యూ విల్ నెవర్ బికమ్ ఏ అేట్ ఫ్రెండ్ డైల్ కార్ని దగ్గరికి ఒక లేడీ వచ్చింది యాభై ఆరు ఏళ్ళు ఉంటాయి అసలామె స్కర్ట్ అది వేసుకొని వచ్చింది డైల్ కార్ని గురించి మీకు తెలుసు గొప్ప ట్రైనరు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ ఎన్నో పుస్తకాలు రాశాడు మేధావి ఆయన పుస్తకాలు ఏమైనా ఆయన ఒక చోట అన్నాడు నేను ఏదైనా ఒక సబ్జెక్టు ప్రిపేర్ కావాలన్నప్పుడు నా పుస్తకాలు నేనే వెతుక్కొని పాయింట్లు నేను రాసిన రాసుకొని నేను లుపాలిస్తాను అంత గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి కౌన్సిలింగ్ వచ్చింది ఒక లేడీ అరగంట చెప్పింది ఈ డేల్కార్నీ దగ్గర ఉన్న లిజనింగ్ స్కిల్ ఏంటంటే ఆ కుర్చీ అంచుకొచ్చి కూర్చుంటాడు ఇలా అంచుకొచ్చి కూర్చొని గడ్డ చేతులు పెట్టుకుని ఆమె ఏది చెప్తుంటే అది వింటూ ఉంటాడు ఎలా వింటాడంటే ఆమె చాలా బాధతో ఒక ఇన్సిడెంట్ని వర్ణిస్తూ ఈయనకు చెప్తూ ఉన్నప్పుడు ఈయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి అంత మమేకమై వింటాడు అనమాట ఆమె చెప్పేది మళ్ళీ ఎక్కడన్నా ఆ సంఘటన ఎక్కడన్నా చిన్న జోకు వచ్చినప్పుడు కష్టాలు సుఖాలు మిళితనంతో చెప్తున్నప్పుడు ఈయన కూడా నవ్వేస్తాడు ఆమెతో పాటు అంత గొప్పగా వింటాడు అన్నమాట ఇలా అరగంట విన్న తర్వాత మళ్ళీ అడిగాడు ఇంకా చెప్పమ్మా ఇంకేమన్నా నువ్వు చెప్పాలేమో అంటాడు ఆలోచించి ఆలోచించి ఇంకో పది నిమిషాలు చెప్పింది తర్వాత ఇంకా చెప్పమ్మా ఇంకా చెప్పమ్మా అంటాడు ఇంకా వింటాను అలా ఒక నలభై నలభై ఐదు నిమిషాలు విన్న తర్వాత ఇంకేమన్నా ఉందా అంటే ఇంకేమీ లేదు అన్నీ చెప్పేశాను అని చెప్పేసి కళ్ళ నీళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే డైల కార్ని వెళ్ళిపోతున్నామని నా జీవితకాలంలో యాభై ఆరేళ్ల ఈ వయసులో నా కష్టాలు చెబితే ఎవడూ వినలేదు మీరు విన్నారు నా కష్టం తీరింది ఇంకా నాకు చాలు ఇంతకంటే ఏమక్కర్లేదని అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మంచి ఫ్రెండ్ అని మీరు అనిపించుకోవాలి అంటే ఇప్పుడు నేను నిజంగా కనుక మంచిగా మాట్లాడుతున్నట్లయితే మీకు జీవితకాలం మిత్రుడుగా నేను ఉంటాను ఉండగలను నేను సరిగా మాట్లాడలేదు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణంలో మీరు వినాలి ఇష్టం లేకపోయినా కాబట్టి వింటున్నారు నిజంగా నేను నాలుగు మంచి మాటలు చెప్పాను మీ మనసులోకి హత్తుకుంటున్నాయి అనుకోండి ఎప్పటికైనా గుర్తొస్తాను కదా రైల్వే స్టేషన్లో కిరణ్ గారు బాగున్నారు అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటేనా కూడా సరదాగా కిందటిసారి చెప్పా ఉమార్ ముక్తార్ సీడి చూడండి అన్న ఐదారు ఫోన్లు నేను ఎక్స్పెక్ట్ చేసే వస్తాయని వచ్చాయి ఒకతన సీడి షాపుల్లో నుంచి చెప్పాడు సార్ లైన్ ఆఫ్ ది డెజర్ట్ ఉమర్ ముక్తార్ కదా అని అన్నాడు చూసి సమాధానం చెప్పబయా అన్న అయిపోయింది బెల్లి పెడితే బ్యాటర్ ఏమో ట్రాన్స్ వన్ మినిట్ ఒక మంచి పని చేసినందువల్ల జీవితకాలం మిత్రులయ్యే అవకాశం కూడా ఉంది రాబిన్ శర్మ హూ విల్ క్రై వెన్యూ డే అనే పుస్తకంలో చిన్న ఇన్సిడెంట్ రాస్తాడు కాబట్టి ఎప్పుడన్నా మీ చేతిలో ఏదన్నా ఒక మంచి పని చేయగలరు చేసే కెపాసిటీ ఉంది అని అనుకుంటే చేసేయండి అది జీవితకాలం ఫ్రెండ్షిప్ అయితే చాలా మంది జీవితాల్లో అద్భుతమైన విషయాలు పిల్లల పెళ్లిళ్ళు కానివ్వండి కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు తీసుకొచ్చే వ్యక్తి కానివ్వండి లేకపోతే ఒక రిజర్వేషన్ కౌంటర్లో అనుకోకుండా టికెట్ దొరక్కపోతే వాడు చూసి అరే ఆయన ఒప్పెన్ చేసే విన్నాను కదా ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆ టికెట్ ఇచ్చిన వ్యక్తి కానివ్వండి ఎందుకంటే అర్జెంట్గా ఏదో చావుకబురు వస్తుంది వెళ్లాల్సినప్పుడు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాబిన్ శర్మ ఏం చేశాడు హూ విల్ క్రై వెన్యూ డైలో ఒక చిన్న ఇన్సిడెంట్ రాశాడు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆమె కారు నడుపుతూ ఉంటే టైర్ పంచర్ అయ్యింది వెంటనే కూర్చొని ఆ టైర్ ఓపెన్ చేసేసి అంత దూరంలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి పంచర్ అది వేసుకొని తీసుకొని రావటానికి రెడీ అయ్యి లేవగానే ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఒక ఆమె మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి చూపుతుంది ఏమంటే నా కారుని మీ దగ్గర పెడుతున్నా పెట్టుకోవచ్చు కదా నేను వెంటనే వెళ్ళి టైర్ పంచర్ వేయించుకొని బాగు చేయించుకొని తీసుకు కొంచెం హెల్ప్ చేయండి అంటే పర్వాలేదమ్మా పెట్టు దానికి ఏముంది అన్న తర్వాత ఈమె వెళ్ళి ఒక తర్వాత టైర్ అది పంచర్ వేయించుకొని వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత లేదు లోపలికి వెళ్ళిపోయింది థ్యాంక్స్ చెప్పకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి లోపలికి వెళ్ళి బజర్ నొక్కి థ్యాంక్స్ చెప్పేటప్పటికి చాలా అలిసిపోయావమ్మా చెమట్లన్నీ కక్కుతున్నారు వేడి కాఫీ ఇస్తాను కొంచెం తాగి వెళ్ళండి అంత కుల్ క్రై వెన్యూ డే పుస్తకంలో రాశాడు రాబిన్ శర్మ చిన్న చాప్టర్ వెంటనే మాటల మధ్యలో ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో ఒకే ఊళ్ళో చదువుకున్న వ్యక్తి మాటల్లో మాటల్లో మాటలు అరే అంటే నువ్వే అనుకున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే బలం చదువుతున్నారు మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారంటే ఏం చదివిందండి బలం ఇక నా ఫ్రెండ్ కొడుకున్నాడు చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నారు క్షణంలో ఒక నెల రోజుల్లో సంబంధం కుదిరిపోయింది పెళ్లి చేసి నిజంగా కనుక మీరు మంచి మిత్తులు స్వార్థానికి పోకుండా ఏ చిన్న అవకాశం నరి మీద ఆ క్షణంలో వచ్చినా సరే చేసేసేయండి ఎందుకంటే భగవంతుడు మీరు అనుకున్నది ఇవ్వకపోవచ్చు కానీ మీకు అవసరమైంది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఇస్తాడు అంతకు పరింతలు మాట్లాడమని ఒకరు బాగా వినమని మరొకరు ఇంకా బాగా ఆలోచించమని ఇంకొకరు ఇంతేన్స్ మారుతికిరణ్ గారి గురించి నేను చెప్పాను మంచి జ్ఞాపకశక్తి ఉంది అయినా ఎందుకన్నా మంచిదని రాసుకుని తీసుకు వస్తారు రాసుకు తీసుకురాకపోయినా కథలు చక్కగా కథ కథన వైచిత్రి అనొచ్చా అనొచ్చా అనొచ్చు కదా కథ చెప్పి కావండి కథలంటే కథ కథన వైచిత్రి అన్నా నేను నేను ఆయన చెప్పేదంతా కట్టుకథలు అనలా కథలు అనలా కబుర్లు అనలా కథాకథన వైచిత్రి అన్నాను అంటే కథ చెప్పడంలో ఆయనకున్న ప్రత్యేకమైన ఆకట్టుకునే సామర్థ్యము అని అర్థము మీరు సజీవ శిల్ప సుందరి మణుల గురించి మాట్లాడినా మణుల గురించి మాట్లాడినా కథ చెప్పడంలో సామర్థ్యం గురించి ప్రస్తావన చేసి निजा की मित्रु लक्ष्मी नारायण संस्कृत आंध्र भाषा तो सुनिश्चित परचय आंग्ल तो सर सर चूडा की दा चुटा के बहुश इंटरमीडियट बी एनो बीकामो चलत हईदराबाद सेंट्रल यूनिवर्सीटी एम ए रीसर्च पीहेडी ఆయన చూసినప్పుడల్లా ఎన్నోసార్లు రోజుకు అరటిపండు తిన్నానా అని చెప్దామనిపిస్తుంది ప్రైవేటుగా చెప్తే ఈయనకెందుకు చాదేస్తామనుకుంటానంటే పబ్లిక్గా చెప్పేస్తున్నా ఎందుకు చెప్తున్నాను ఆయన కొంచెం కాస్త గంభీరంగా ఉండొద్దు ఆలోచన గంభీరం కళం గంభీరం గణం గంభీరం అందుకని ఆయన కాసేపు ఒక నిమిషాలు పది నిమిషాల పాటు మనతో మాట్లాడమని ఆ తర్వాత మనం ఇవాళ పండగ వాతావరణం ఉంది ఆ డబ్బులు ఇందాక అక్కడే ఆగాయి ఇంకా ఎక్కడ షోర్ మాయించింటే మనకు పరేషాన్ అయి ఉండేది అందుకని మనం ఆయన్ని విని అక్కడి నుంచి ఏమన్నా రెండు అనౌన్స్మెంట్స్ ఉంటే అనౌన్స్మెంట్స్ చెప్పుకుని ఈ నెల కార్యక్రమాలు గుర్తుంచుకుని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా అక్కడప్పుడు అన్నమాట నిలబడలేదు అన్నమాట నిలబెట్టుకోవడం అనేటువంటి దాంతో కట్టుబడిస్తారు నమస్కారం నన్ను గంగిశెట్టి లక్ష్మీనారాయణ అంటారు ఈవేళ నేను చెప్పబోయే అంశం సంస్కృతం తెలుగు చదువుకున్నాను కదా ఒక శ్లోకమో ఒక పద్యమో చెప్దామా అనుకున్నప్పటికీ కూడాను ఎందుకో కాస్తంత పక్కగా వెళ్లి మానవ శరీరం గురించి చెప్పాలనిపించింది నాకు ఈవేళ ప్రపంచంలో ఆదర్శంగా బ్రతకడం కోసం లక్ష్య సాధన కోసం అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మన మనసులో ఉంచుకొని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవన ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ కొవలో భాగంగా మన మానవ శరీరాన్ని మనం ఎందుకు ఆదర్శవంతమైనటువంటి మూర్తి స్వరూపంగా అనుకోకూడదు అన్న ప్రశ్నకు సమాధానంగా నేను ఈ విషయాలు చెప్పదను మానవ శరీరమ్మా కాదిది ఆదర్శమూర్తి మత్వ స్వరూపము మన కాళ్ళున్నాయి రెండు నడక గురించి చూసినట్లయితే నడిచేటప్పుడు ఒక కాలుని ఉంచి మరొక కాలు ముందుకు అంటాం మళ్ళీ ఆ కాలుని కింద గట్టిగా ఆనించి మళ్ళీ ఇంకొక కాలు ముందుకు పెడతాం అంటే ముందు ఒకటి సంపాదించుకోవాలి జీవితంలో ఒక స్థిరత్వం పొందాలి ఆ తర్వాత ఆ స్థిరత్వంతో నీ అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయాలి జిల్లా కలెక్టర్ కావటం సివిల్ సర్వీసెస్ కావటం నీ లక్ష్యమే కానీ అంతకంటే ముందు ఒక ఒక చిన్నపాటి లక్ష్యాన్ని సాధించుకొని దాని యొక్క బలంతో ఒక స్ప్రింగును సంపాదించుకొని దాని బలంతో ఇంకా గట్టిగా నొక్కి ఇంకా ముందుకు మనం వెళ్ళడానికి ఒక జీవన లక్ష్యానికి సంబంధించిన మార్గాన్ని మన కాళ్లు నడక ద్వారా చెప్తున్నాయి తర్వాత ఈ చేతులు చేతుల్లో ఒకేసారి ఒక చెయ్యిని ఒక పక్కగా ఇంకొకసారి ఇంకో పక్కగా తిప్పడం అనేటువంటిది అసాధ్యం ఇంకా దాని మీదే ధ్యాస పెట్టి చేస్తే తప్ప కుదరనటువంటి విషయం అంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో దానిని ఏకాగ్రతతోటి ధ్యాసతోటి చెయ్యాలి అని చెప్తున్నాయి ఈ రెండు చేతులు ఇంకా ముందుకు వెళ్తే గుండె మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ మరొక మారు గుర్తు చేస్తున్నాను అనుకుంటాను నేను అవయవం అలసి నిదురపో నిద్రపోనిదొకటి నిదుగుండె అట్టి గుండె నీకు ఆదర్శ మగుగాక మంచి మాట మాలకొండ రాసినటువంటి పద్యం శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం అలసి నిద్రపోతూ ఉంటుంది అలసిపోని ఏకైక అవయవం గుండె గుండె ఒక నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే ఒక గంటకి నాలుగు వేల మూడు వందల ఇరవై సార్లు ఒక రోజుకి ఒక సార్లు మరి ఒక సంవత్సరానికి మూడు కోట్ల డెబ్బై లక్షల నలభై సార్లు కొట్టుకుంటున్న నీ గుండె చప్పుడికి నీ గుండెకు నీ లక్ష్యం ఏంటో చెప్పుకుంటే గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి లక్ష్య సాధన వైపు మనం ప్రయాణం చెయ్యాలని గుండె మనకు చెప్పదా ఆదర్శమైన అవయవం కాదా గుండె ముందుకు వెళ్తే నోరు నోట్లో పళ్ళున్నాయి నాలుగుంది ఔచిత్యం ఎప్పుడు ఏ సందర్భానికి ఎలా ప్రవర్తించాలి ముప్పై రెండు పళ్ల మధ్యలో ఏమాత్రం వాటి కింద పడకుండా ఎంత జాగ్రత్తగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం మాట్లాడే మాటలలో ఎంత జాగ్రత్త తీసుకుంటుంది ఎంత జాగ్రత్త తీసుకుంటుంది ఎప్పుడు ముందు కనాలి ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి ఆ సందర్భంలో ఎక్కడా కూడాను పళ్ళ కింద పడకూడదు ఒకవేళ పడితే ఆ నొప్పి ఏంటో అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఆ నాలుగు కష్టం ఎంతో మనకి తెలుస్తుంది ఇది నోట్లో ఔచిత్యం అనేటువంటిది సమయానికి తగినట్లు మనం ప్రవర్తించాలి గడ్డి పోస నుంచి కూడా ఔచిత్యం తెలుసుకోవచ్చు అంటారు తర్వాత ముక్కు కళ్ళు చెవులు ంటాయి ఒక సమత్వానికి ప్రతీక దుర్గంధమైన సుగంధమైన సమానంగా స్వీకరించమని ముక్కులో ఉన్నటువంటి రెండు నాశిక రంధ్రాలు చెబుతూ ఉన్నాయి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా స్పందించేటువంటి హృదయ తత్వాన్ని అలవర్చుకోమని నీ రెండు కళ్ళు చెబుతూ ఉన్నాయి రెండు చెవులు మంచైనా చెడైనా సమానంగా వింటున్నావు సమత్వం అనేటువంటి దాన్ని చెవులు చెబుతూ ఉన్నాయి సరే వీటన్నింటికి మించి తలలో మెదడుంది ఇన్ని అవయవాలు ఏది చెబుతున్నా సరే వాటికి అవి ఏం చెయ్యాలో ఒక లక్ష్య సాధనని ఒక మార్గ నిర్దేశాన్ని చేసేటువంటిది మెదడు అంటే ఒక కోఆర్డినేషన్ శరీరంలో ఉన్నటువంటి అవయవాలని ఏ విధంగా అయితే మెదడు చేసి పంపుతుందో మనం కూడా సమాజంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ఒక క్రమవారిగా దేనికి ఎంత ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమాన్ని చూసుకొని ప్రవర్తించమని చెబుతుంది మెదడు సరే గోల్డ్ కత్తిరించుకుంటాం తలపై పెరిగేటువంటి వెంట్రుకల్ని కటింగ్ చేయించుకుంటాం అవి ఏం చెబుతున్నాయి అబ్బాయి అంటే మనకి ఎన్నో ప్రతిబంధకాలు సమాజంలో ఎదురవుతూ ఉంటాయి నిత్య జీవితంలో మనకి నష్టం కలిగించేటువంటి వాటిల్ని మన లక్ష్య సాధనని బలహీనపరిచేటువంటి వాటిల్ని కత్తిరించాలి ఎప్పటికప్పుడు వాటిల్ని కత్తిరించాలి మన లక్ష్యం ముందుకు వెళ్లాలి అంటే ఏవైతే ప్రతిబంధకాలున్నాయో ఆ ప్రతిబంధకాలని గుర్తించడంతో ఆగక ఆ ప్రతిబంధకాలని దూరం చేసి లక్ష్య సాధన వైపు పరుగులేడమని చెప్తున్నాయి గోళ్లు అదేవిధంగా ఈ యొక్క తలపైనున్నటువంటి వెంట్రుకలు కాబట్టి ఇది మానవ శరీరం కాదు మా నవ శరీరం అనుకున్నాం ఇక నుంచి మానవ శరీరం కాదు ఇది మా నవ శరీరం అనుకున్నాం మిత్రులారా ఈ శరీర భాగాలన్నీ మనవి అని నా యొక్క మనవి సెలవు ఆ నమ్మకంతోనే లక్ష్మీనారాయణ గారిని రమ్మనమని నాలుగు అభిప్రాయాలు మనతో పంచుకోమనమని చెప్పడం జరిగింది ఆ శబ్దం దగ్గరికి వచ్చేలోపు సమావేశాన్ని ముగించేద్దాం ఆలోచించండి ఈ రోజు ఇక్కడికి వచ్చినందువల్ల మీకు కలిగిన లాభమేమిటి స్పష్టత ఏమిటి అవగాహన ఏమిటి విశ్లేషణ సామర్థ్యం ఏమిటి ఎంపిక సామర్థ్యం ఏమిటి అధ్యయన నైపుణ్యాలేమిటి ఇవి ఏ మేరకు మీకు ప్రస్తుత కార్యక్రమంలోనూ లేక భవిష్యత్తులో మీ జీవితంలోనూ ఉపయోగపడతాయి అప్పుడు మెమరీ రీఇన్ఫోర్స్ అవుతుంది మెమరీ రీఇన్ఫోర్స్ అవ్వకపోతే ఒక శిలపై నీళ్లు పోస్తే శిల తడవదు రిపోతుంది పోనీ అది శివలింగం అయితే కనీసం అభిషేకం పుణ్యమన్నా వస్తే రావచ్చేమో ఊరికే రాయి మీద నీళ్లు పోస్తూ ఉంటే అది అభిషేకము కాదు శిలను తలపలేము అరగదీయలేము కాన్స్టంట్ అండ్ కంటిన్యూవస్ రీఎన్ఫోర్స్మెంట్ అది ఇంకవాలే ఇట్ మస్ట్ గో ఇన్ టు అటర్మోస్ట్ రీసెస్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్ దేర్ అప్పుడు మీ సామర్థ్యాలు మీ పొటెన్షియల్ మీకు అర్థమై యస్ ఐ వుడ్ లైక్ టు బి సంథింగ్ ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ అనేటువంటి తెలుస్తాయి శుభం అయ్యా ఇది మొదట ఆదివారం ఈ నెల నాలుగవ తేదీ నాలుగు ప్లస్ తేదీ రెండవ ఆదివారం దిల్షుఖ్ నగర్ లో మిత్రమండలి ఆధ్వర్యంలో సాయి సాయి డిగ్రీ కాలేజీలో పదిన్నర నుంచి అనుకుంటాను పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఎవరో ఒక చక్కని వక్తతో లేక ఇద్దరు వక్తలతో ఆకిల రాఘవేంద్ర గారి నేతృత్వంలో కందుకూరి రాము నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిత్వ వికాస సమావేశాలు జరుగుతాయి మిత్రమండలి ఆధ్వర్యంలో మూడవ ఆదివారం అంటే పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సుల్తాన్ బజార్ కోటి దిల్షాద్ ఎస్టేట్స్ పక్కన అంటే గీతా ప్రెస్ వాళ్ళ పబ్లికేషన్స్ అమ్ముతారు అక్కడ దాని పక్కన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము అక్కడ సమావేశాలు జరుగుతాయి ప్రతి నెల ఆదివారం శివం రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా సంస్థాన్ లో అంటే ఆగస్టు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉపన్యాసకుడు ఇది ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాల విశ్లేషణ ఇవి ఉపయోగపడతాయి మీకు అన్న నమ్మకం నాకు లేకపోతే నేను వీటి గురించి ఇక్కడ ప్రస్తావించి ఉండేవాడిని కాదు అవునా మీ ఇమెయిల్ ఐడి ఎట్లాగో ఇచ్చారు కాబట్టి ఆ ఇమెయిల్ ఐడి సహాయంతో బహుశా మీకు వీలైతే గుర్తు చేయడానికి నాలుగు రోజుల ముందు మీటింగ్ ఇలా ఉంటుంది రెండు గంటలకు అని చెప్పని మీకు గుర్తు జరుగుతుంది మీరు వస్తారని मुख्यम का विन वाभं पुदार आलोचि आशिस्ट शुभ सल